దేవుని వాక్యాన్ని జ ఒక చిన్న ఒక ఆర్డర్ తీసుకుంటాం నావలను పరిశీలించిన అభిదానం ముఖ్యంగా నాలో ఈ ధైర్యమైన ఆశ్రమైన చూపించి దాన్ని ఒప్పుకొని మనం ఆయన కనికరం పొందాలా ఆయన కృపలో మనం జీవించాలా ఆయన ఆజ్ఞ లేని తల వెంట్రుకలో ఒకటి కూడా రాలేదు ఈ లోకంలోని ప్రతి స్థితి ఆయన ఆజ్ఞ మూలంగానే జరుగుతా మన జీవితాల్లో అతనికి సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలా భయంకరమైన మోసపు కాలంలో మనం ఉంటున్నాం కానీ సమస్తము ఆయన ఆ ఉన్నది కాబట్టి మనం భయపడము పరశుద్ధు వదనాలైన మహోన్నతుడ మహిమ స్వరూపి మీకు వదనాలు అనిపి ప్రభు ఈ యొక్క దినమంతం సాధ్యత నడిపించిన సురక్షితంగా మీ యొక్క సన్నిధికి నడిపించిన మీ యొక్క వాక్యాన్ని ధ్యనించడానికి ప్రభు మిమ్మల్ని స్నపరిచి మహిమపరచలాగిన నిర్మలికి నిలబెట్టుకున్నది మీకెంతో వదనాలు సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఐశ్వర్యం మీకే కలుగురు హల్యూయా మీ యొక్క సాయంత్రం సన్న ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మను నడిపి కుమార్ దయచేయండి వాక్యంలో సత్యాలను గ్రహించలాగనా మా యొక్క ఆత్మీయ నేత్రములను బిబన్ ప్రార్థించడం అవును ప్రభావ ఈ యొక్క వాక్యాన్ని కష్టకరమైన ఎందుకంటే ప్రభావ క్రైస్తవ జీవితంలో ప్రవచనాలను ధ్యానించడం బహు అరుదునైనా కానీ మీరు మమ్మల్ని ఎందుకొని మీకు ఎంతో వదలాలి మా గొప్పతనం కాదే కాదు ప్రభా మా యొక్క తెలివితే కానే కాదు ప్రభావ ఏ విషయంలోనూ ప్రభా మేము గొప్పవలం దీనికి పనికిరాని వాయి మమ్మల్ని అందరినీ మీరు ఎన్నుకున్న రకరకాల ప్రాంతాల నుంచి ఔన్ ప్రభా మీ యొక్క సేవ నిమిత్తమై ప్రాంతాల నడిపిస్తున్నారు మిమ్మల్ని మనం పంచా అనేట్ల మీద మా యొక్క తీర్మానం ఓ ప్రభా స్వార్థము దాని అపేక్ష ఎటువంటిది లేనియకుండా మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తాం యొక్క సమాప్తి చివరి అంచు బాగా మేము వచ్చిన ప్రభా మీరాడకు సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి జీవించాలా ఓ ప్రభావ పరిశుభ్రంగా జీవించాలా అన్నిట్ల మీ చెత్త నడిపించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించండి దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా మీ అందు నిరీక్షణ కలిగి మేము భూ సాగులని సేపడమని వచ్చిన బ్రదర్ ని సిస్టర్ ఆశ్రయించండి బ్రవ్వా వాళ్ళ ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ఎవరైనా ఎంతో అలసటతో మన మనుషులు పరిగెత్తున్నారు కానీ ప్రభా మీ కాళ్ళ చెత్తకొచ్చి మేము తనది ఆ యొక్క మర్యాలగా ఉత్తమంగా దాన్ని ఎందుకు విభజించిన మీరే మాకు నేర్పమని ప్రార్థిస్తున్నారు ఇది మా వల్ల కాదు ప్రభా ఇది కేవలం మీ వల్ల మాకు అనుగ్రహించబడాల ప్రభా అటువంటి జీవితం మాకు అనుగ్రహించి నడిపించి మీరే మాకు ఉన్నంతమంది యేసు క్రీస్తు పరుషత్ నామం ప్రార్థించిన అభిదర్థి అనలియా ఈరోజు ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ రెండు సంవత్సరం బైబిలోని గ్రీవరింగ్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఉంటున్నది బహులోను కాలం అని క్యాలెండర్ సూచిస్తుంది కాబట్టి దాంట్లో మనకు ఎటువంటి పని దానికి పట్టిన దుస్థితి మీకు పట్టకుండా ఉండాలంటే బబులో నుంచి మీరు త్వరగా పారిపోవాలా ఆ విషయం మనకి పభు నేర్పడి బబులోను ఈ లోకానికి నిలయం ఈ లోకమంతా బబులోను కంటే మనకు అంత వింత అంత గలిబిలి బబులోనంటే బాబేలు కదా బబులోను బాబేలు ఒకటే పలాలు నుంచి వచ్చినాయి కాబట్టి బాబేలు అంటే గలిబిలి అంత గలిబిలి కాబట్టి రోజు ఎక్కడ చూసినా మీకు గలిబిలి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి గలిబిల్ ఎక్కడ కనిపిస్తుంది లోపల గలివిలి బయట కూడా గలిబిలి ఈ లోకం అంతా గలిపిలి మరి విశేషంగా ఈ సీజన్ ఇంకెక్కువ గలిపిలి ఎలక్షన్స్ కదా ఎలక్షన్స్ అంటే అంత గలిపిలే ఎవరిని నమ్మాదో ఎవరిని నమ్మతో కూడా కాలంలో మనం ఉంటున్నాం కానీ ఎన్నిసార్లు చూపించినా దేవుడు ఎందుకు నెప్పు కంది ఒక అన్ని ఉంది కదా ఈ లోకాన్ని పరిపాలించడం కొరకు దాని తర్వాత భువనేశ్వర రాజుని ఎన్నుకున్నాడు తన బిడ్డలను పరిపాలించడం కొరకు తర్వాత అంతకు ముందు ఎందుకు ఎన్నుకున్నాడు తన బిడ్డలను పరిపాలించడం కొరకే చివరి కాలం మన ప్రభు కాలం కృష్ణపడికి నేరవ చక్రవర్తి ఏది అతనికి ముందు నెరవేదేది అంతా అనిలే కదా పరిపాలిస్తుంది ఈ లోకాన్ని మొదటి నుంచి కూడా ఎందుకు దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు అనిలని మన మీద ఎందుకు పెట్టాడు ఈ విషయం మీరు మనం అర్థమవుతే మనము ఇంక ప్రశ్నించాం నాకెందుకు ప్రభావ ఈ పరిస్థితి నాకెందుకు ప్రభావ ఈ కష్టం మనం ప్రశ్నించాం అయ్యో వాడొస్తే ఏముంటుంది వీడొస్తే ఏమవుతుందో అని భయపడుతుంటాం ఎవరైతే అయ్యో అయ్యో అంటారో వాళ్ళకి విశ్వాసం లేదన్నట్టు అమో ఏమైపోతుందని నా పరిస్థితి అటు నీకు విశ్వాసం పోయింది పెద్ద తుఫాను వచ్చినా నాకేం కాదు అని అంటే విశ్వాసం తుఫాను వచ్చి నన్ను కొట్టుకోపోయినా నాకేం కాదు అది విశ్వాసం కదా శత్రుజ్ఞ మేష అభ్యర్థోల సాక్ష్యమేంది జీవమ్ము గల మా దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండం నుంచి తప్పించ సమర్థుడు ఆయనను ఒకవేళ మమ్మల్ని తప్పించకపోయినను అనడా ఆయనను ఒకవేళ మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించకపోయినను మేము మటుకు ఏ బొమ్మకి మేము సాగిన పడము అన్నారా లేదా అది విశ్వాసం అటువంటి విశ్వాసం మనం పోవాలి ఎందుకంటే మీకు ఎన్నిసార్లు చూపిస్తుంది శత్రుఘ్ మిషక్ ఈ లోకంలో మత మతస్థులకు లేక గొప్ప జనానికి సాధృష్టం సత్యం సగం అబద్దం వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు దాని వెళ్ళి మనం అతను ఎందుకు వెళ్ళలేదు ఈ ప్రశ్న ఎన్నిసార్లు వేసిన మనం మనకు ఎన్నిసార్లు చదువుతుంటుంది ఈ ప్రశ్న ఈ శత్రఘ్ మిషక ముగ్గురు ఆ ప్రతిమకు సాగిన కాబట్టి కొంతమంది చూసి రాజు కో చెప్పడం వల్ల కంప్లైంట్ చేయడం వల్ల రాజు వాళ్ళని కానీ దాని వల్ల ఎందుకేయలేదు అని నేను చాలా మంది ప్రశ్నించా పాస్టర్లకు ప్రశ్నించిన బిషప్ లకు ప్రశ్నిస్తా వదిలేస్తే చంద్రశేఖర్ అంత డీప్ గా పోవ్వద్దు దేవుని వాక్యం అంటారు దాని నాకు తెలుసు నెవికథను బంగారు ప్రతి మంది పెట్టించినప్పుడు ప్రపంచంలో దానికి సాగడం ఆ వాయిద్యాలు వాయించినప్పుడు రకరకాల వాయిద్యాల గురించి చెప్తారు అక్కడ వాటిని వాయించినప్పుడు దాని ముందు అందరికీ సాగిలపడాల ఆత్మీయ దృష్టిని మనం అర్థం చేసుకోవాలి దానికి ముందు ఆ ప్రతిమ గురించి మాట్లాడినప్పుడు దాని దేవుడు బయలుపరచుండే ఆ ప్రతిమ ఈ లోకానికి సాదృశ్యం దాని తల ఒక రాజ్యానికి సాదృశ్యం దాని బ్రెస్ ఒక రాజ్యానికి సాదృశ్యం దాని నణము ఇంకొక రాజ్యానికి సాదృశ్యం దాని మోకాల నుంచి అరికాల వరకు ఇంకొక రాజ్యానికి సాదృశ్యం నాలుగు రాజ్యాలు ప్రపంచానికి గతంలో పరిపాలించే మనం పరవు పుట్టక ముందు దాని తర్వాత మన ప్రభు పుట్టినాక నాలుగు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి అన్య రాజ్యాలే అంటే ఎనిమిది రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి ఇవి చాలా మంది థియాలజీ కాలేజెస్ కూడా ప్రవేశాలు చేస్తూ ఉంటారు మొదటి నాలుగు రాజ్యాలు దేనికి సంబంధించినవి మీకు తెలుసు ఈజిప్ట్ బులోన్ పర్షియా గ్రీస్ ఇంకే బబులోన్ నుంచి వస్తాయి అసలు ఈజిప్టు బులోను పర్షియా గ్రీస్ అంటే ఐగుప్తు బులోను పారసిక రాజులది పారసిక దేశము దాని గ్రీస్ దేశము అలెగ్జాండర్ తో పాటు అది ముగించిపోతుంది అలెగ్జాండర్ చనిపోయినాక ఆయన నలుగురు కెప్టెన్స్ ఉంటారు ఆయనకి అలెగ్జాండర్ చిన్న వయసులో చనిపోతాడు ఆ నలుగురు క్యాప్టెన్స్ ఆయన చనిపోయినాక ఆ గ్రీస్ దేశాన్ని నాలుగుగా పీసెస్ గా చేసుకుంటారు నాలుగుగా విభజించి నలుగురు రాజ్యలాగా బయటకు వస్తారు అంగేట్ తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ వచ్చి కొట్టాడుకొని వాళ్ళ రెండు దేశాలుగా విభజించబడుతుంది ఈ రోజు ఇటలీ దేశము అందులో చూసిన భాగమే దాని తర్వాత మీకు అగేన్ నాలుగు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినట్టు మనం చూస్తూ ఉంటాం గ్రీస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రోమ్ అంటాం కానీ మన కాలం చూసినప్పటికీ ఇంగ్లాండు జర్మనీ రష్యా యునైటెడ్ స్టేట్స్ ఇవి ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలు అదే ప్రతిమతి ఉన్న గుణగణాలు ఇవి నీకు అర్థమవుతుందా ఇంగ్లాండు ప్రపంచమంతా పరిపాలించింది వైభవంగా రాజులు కదా రాజులు రాణులు కదా అంటే బంగారు తలకి వాళ్ళు సాదృశ్యంగా ఉన్నారు దాని తర్వాత వచ్చింది కొంచెం చీప్ క్వాలిటీ రాజ్యం కదా దాని తర్వాత వచ్చింది దానికంటే తక్కువ వచ్చిన రాజ్యం ఏం చెప్పండి వెండి వెండి కరెక్టే కానీ అది పేరు ఏంది ఇంగ్లాండ్ తర్వాత వచ్చిన రాజ్యం జర్మనీ జర్మనీ తర్వాత రష్యా అందుకే మీరు ఆ మృగముల గురించి ధ్యానించినప్పుడు ఒకటి ఏ రీతి ఉంటుంది ఒక ఒక మృగము పులి ఒకటి సింహం ఒకటి ఎలుగు ఒకటి వింతరకమైన జీవి దాన్ని పోల్చలేదు దాన్ని గురించి అర్థం చేసుకోలేదు కాబట్టి యుగ సమర్థికి వచ్చినప్పటికీ వింతరకం అంటే సగం ఇనుము సగం మటి వింతరకమైంది రెండు గలవ కాబట్టి ఇంపర్ఫెక్ట్ రాజ్యం అనమాట మనం ఉంటుంది చివరి రాజ్యుల కాలం అటువంటి రాజుల కాలంలో మన ప్రభు తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు అదే యేసుక్రీస్తు ప్రభు రాజ్యం ఇప్పుడు మళ్ళా మన మధ్యలో దాన్ని తిరిగి చూసుకుంటున్నాం ఎందుకంటే అది స్థాపించబడింది కానీ మీరు చూస్తలేదు అందుకే యాచకులు శాస్త్రులు పరిశీలిచ్చి ప్రభు బోధ కూడా రాజ్యం ఎప్పుడు వచ్చిన అంటే అది ప్రత్యక్షంగా రాదు అన్నాడు కానీ ఈ రోజు క్రైస్తవ సంఘము అది ప్రత్యక్షంగా వస్తుంది నమ్ముతుంది అది ప్రత్యక్షంగా రాదు అది ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు పడదు అన్నాడు ఎక్కడుంది వాళ్ళు అడగాల్సింది కదా ఎందుకు వీలు పడదు బోధపుడా అది ప్రత్యక్షంగా రాదంటే మళ్ళీ ఏ రీతి ఉంటుంది దాన్ని మేము మెట్ట గ్రహించాలని అడిగితే జవాబు ఇవ్వకపోయేవాడా ప్రసంగిచ్చేవాడు కాబట్టి అది ప్రత్యక్షంగా రాదు ఎందుకు అంటే అది ఎక్కడా లేదు అది మీ మధ్యలోనే ఉంది అన్నాడు ఈశ్వరావు కాబట్టి పరవరాజ్యము మన మధ్యలోనే ఉంది మనము ఎక్కడెక్కడో చూస్తున్నాము అందరూ పైన తేలి చూస్తున్నారు వెతుకుతున్నారు ఇంకెక్కడో వస్తుంది అరేష్ ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు దేవుడు మనకు బయలుపరచుంది కాబట్టి మనం ఇంకెక్కడో పరిగెత్తడానికి వీల్లేదు అందరూ రకరకాల ప్రాంతాల్లో పరిగెత్తిపోతున్నారు అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని శిష్యులు అడిగినప్పుడు పేదలు అంటున్నాడు ఎక్కడ పోవాలా బ్రహ్మ అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు అంటే ఎంత బాధ ఉండాలి ఆ రోజులలో నన్ను చాలా మంది వ్యవహరించారు కానీ చాలా కొద్ది మంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఈ లోకం తట్టు చూస్తూ కానీ మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే సమస్తం మీరైతే మిమ్మల్ని ఎట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతాం అది సాక్ష్యం కాబట్టి మనము ప్రభు చింతకు వచ్చినాము ఈ లోకం కాదు చూడండి ఈ లోకం అంతా వండర్ గా ఉంటుంది ఇది వండర్ఫుల్ గా ఉంటుంది కానీ ఇది మోసకరమైనది ఈ లోకంతో నాకు ఏ సహవాసము ఏ పొత్తు లేదనడం లేదా మన ప్రభు నేను ఈ లోకస్తుంది కాదు అన్నాడు మనం కూడా కాదు అందుకే మనకు భయం ఉండదు ఈ లోకంలో మనము కొన్నిటిని సంపాదించుకోకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో భయం ఉండదు మరి విశేషంగా అనుభవం ఉన్నవాడిని అన్ని చేయవరకు వచ్చిపోయినాయి నాకు పెద్ద పెద్ద పొజిషన్స్ చేతి వరకు వచ్చిపోయినాయి కొన్ని కావాలని వదిలేసుకున్నాను నాకు డైరెక్టర్ పోస్ట్ రెండు సార్లు వదిలేసుకున్నాను సౌత్ ఇండియాలో అంటే పెద్ద ఇన్స్టిట్యూషన్ నేను డైరెక్ట్ అవ్వడ్స్ వదిలేసినా కావాలి ఎందుకంటే నాకు తెలుసు వాటి మీద నేను మోసు పెట్టుకోలేదనేసి మీరు పిచ్చి చోడాను అదే అదే దేవుడే చిండే మళ్ళీ ఆ పొజిషన్ ఆయన చాలా మంది క్రైస్తవులే అవును దేవుడు సమస్తం ఇస్తాడు ఇచ్చి చోదిస్తాడు నేను పరీక్షిస్తాడు నేను నువ్వు దాని దాన్ని దాని స్వీకరించినప్పుడు ఏమవుతుంది అందులోనే నువ్వు మునిగిపోతావు ఆయన సేవకి నువ్వు పలికి రాలేకపోతావు ఎందుకంటే జస్టిఫికేషన్ అన్నింటినీ సమర్థించుకుంటా మనం క్రైస్తవ జీవితం అంతా అతనే మరి చదువుకున్న జస్టిఫికేషన్ నాకు పొజిషన్ ఇది దేవుడే ఇచ్చినట్టు నాకు ప్రమోషన్ దేవుడే ఇచ్చిన అందులోనే ఇన్వాల్వ్ అయిపోతావు సైతానికి కూడా నిన్ను ముట్టాడు ఎందుకంటే పో ఎంజాయ్ చేసుకోపో నువ్వు ఎట్లా సువార్థ చెప్పవు అట్లా ఇన్వాల్వ్ అయిపోయినా అనుకో నువ్వు సువార్త పనికి నువ్వు ముందుకు పో మంచిదే అనేసి వాటిని కూడా ఇంకా ప్రాస్పిరిటీ ఇస్తా పర్మిట్ చేస్తా ఉంటాడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన కొరకు నువ్వు జీవించాలంటే కరెక్టే ప్రతి దశలో బిలీవర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ అని పోయిన వారు అట్టుకునే వరం ఒక రైతులను మనం తీసుకున్నాం నువ్వు సంతో లోకంకి వచ్చిన విశ్వాసవి ఇది బిల్ ఇది మార్కెట్ ప్లేస్ సంతో లోకంలోకి వచ్చిన విశ్వాసి ను సంతలో వ్యాపారి లాగా ఉంటావా విశ్వాసి లాగా ఉంటూ సేవ చేస్తావా అది ప్రశ్న కాబట్టి ఈ రోజు క్రైస్తవ జీవితము ఎనీ చర్చ్ మీరు ఏ చర్చన తీసుకోండి మనం ఒక డినామినేషన్ పేరు తీసుకోం ఎనీ చర్చ్ సంత లోకంలోకి వచ్చి అది బిజినెస్ గా మారిపోయింది దాంతో నచ్చిన ప్రాబ్లం అదే అందుకే ప్రభుకి చాలా కోపం వచ్చింది ఎందుకంటే నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చుకున్నారు ఆ రోజు దొంగల గుహ ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది అది ఎండ్ కాబోతుంది త్వరలో అందుకే మనం చూసినాం పోయిన వారం పేద రాష్ట్ర దేవుని తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలం వచ్చి ఉన్నది కాబట్టి బురల తీర్పు అన్న అంశాన్ని మనం కొన్ని వారాల నుంచి కొన్ని నెలల చివరికి కల్బినేషన్ అంటే ఆయన తీర్పు ఏగించబోతుంది అనేది ఆరవ బూరకు సంబంధించిన బోధ ఆరవ బూరలో ఎవరు చంపుతారు మతపరమైన జీవితాలలో ఉన్న క్రైస్తవులు అంటే సగం సత్యం సగం అబద్దంలో ఉన్నవారిని సంపూర్ణంగా సత్యంగా మార్చుకోవాలంటే వాడి శరీరం శరీరం నశించాల్సిందే నువ్వు ఎంత శారీరకంగా ఉంటే అంత ప్రభుకి దూరంలో ఉంటావు ఎందుకంటే బలిపీఠం సంబంధించిన ఉపమానాన్ని మనం కొన్ని సంవత్సరాల క్రితం గణించినాం మీద ఉంటే ఆ యొక్క సంపూర్ణంగా కాల్చబడాలి సగం సగం కాదు అది సంపూర్ణంగా కాల్చబడితేనే ఇంపైన వాసనలాగా ప్రభు చెంత జరుతది అప్పుడే ఆగ్రహిస్తాడు లేక స్వీకరిస్తాడు స్వీకరిస్తాడు మన జీవితాలు కూడా బలి పశువుకి ఆయన కొడుకును సంపూర్ణంగా కాల్చబడ్డవాడు ఎన్ని శమలకు పోతే అంత మంచిది మనకి కొందరు చిన్నప్పటి నుంచి శవలు అనుభవిస్తుంటారు కొందరు పుట్టుకతో శ్రమలు అనుభవిస్తారు కొందరు మధ్యలో సెవలు అనుభవిస్తారు కొందరు జస్ట్ ఎస్టడనే స్టార్ట్ అయిన వాళ్ళ శ్రమలు ఎస్టర్ కొందరికి ఒక ఫ్యూ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింటాయి కాబట్టి మనమంతా శమలకుండా పోవాల్సిందే శ్రమలు చూడకుండా ఎవడు ప్రభుత్వకు పోలేడు ఎందుకంటే ఆయన కూడా శమల గుండ పోయిన వాడే ప్రవర్తలందరూ శమలుగుండేన వాళ్లే శిష్యులందరూ శ్రమలుగుండీ మరణించిన వాళ్లే వాటి శ్రమలు చూడకుండా అందుకే మనం ఇక్కడ అన్ని శ్రమల సంబంధించిన పాటలు వాడతాం కదా లేదు మనం మంచిగా ప్రాస్పరిటీ సంబంధించిన పాటలు పడాలని అనుకోవచ్చు లోపల ఏంటి బెదరు ఎప్పుడు శ్రమల గురించి శ్రమల గురించే పాడుతూ ఉంటాడు సహించండి శ్రమలు అంటా ఉంటాడు మనం సహించకపోతే ఆయనతో పాటు ఏలలేము ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మనం ఈ పాట వాడుతా ఉంటాం సహించుడి శ్రమలగై సంతోషముతో సహించుడి శ్రమన్యూ ఏసుకై సంతోషముతో సహి చి నవారైతే ఏ ఆయనతో సహి నవారైతే ఏ లుమో ఆయనతో సహితు శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సంతోషముండాల అయ్యో ఎందుకు ప్రభు నాకు ఈ శ్రమ అనత్తు ఎంతకాలం బ్రదర్ ఈ శ్రమలు నాకు అని కూడా అనత్తు ప్రార్థన ప్రార్థనాంశంలు అక్కడి ప్రార్థనాంశాలు మా దగ్గర కొంతమంది పాస్కర్ పిల్లలు ఫోన్లు చేస్తా ఉంటారు నాకు అంటే ఫాదర్స్ ఎన్నో సంవత్సరాలు సేవ చేసి చనిపోయి కాలం ముగించుకున్న వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు పిల్లలు శ్రమలకుండా పోతున్నారు అట్లాంటి వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు బ్రదర్ నాకు ఎంత భయంకరంగా ఉందో శ్రమ తెలియదు బ్రదర్ మీ నాయన కూడా శ్రమ అనుభవించి నువ్వు మీ నాయన సేవలో ఎంతగానో శ్రమను అనుభవించిన నువ్వు మర్చిపోయావు ఆయన శ్రమలోనే తన కళాన్ని ముగించుకున్నాడు ఆయన శ్రమను అనుభవిస్తూ మీకు సుఖాన్ని ఇచ్చి చూడండి క్రైస్తవ జీవితంలో మనం పిల్లలకి కంఫర్ట్స్ ఇస్తున్నాం వాడికి శ్రమ అంటే రుచి చూపిస్తారు మిడిల్ చాలా భయంకరంగా ఉంది మీ పిల్లలు ఏసుకొరవుని తృఢీకరించకపోతే గొంతు మీద కత్తి చిన్న పిల్లల్ని కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా వేస్తున్నారో తెలుసా అక్కడ మిడిల్ లో విశ్వాసులు మేము చనిపోతూడు మీ కళ్ళ ఎదుట మమ్మల్ని కోస్తున్నప్పుడు మీరు ఎయిటీ పర్సెంట్ భయపడద్దు ఏడవద్దు ఏ మీ గొంతు మీద కత్తి పెట్టినా కూడా మీరు ఏసుమని విడిచిపెట్టద్దు అని ట్రైన్ చేసినారు పిల్లలు మిడిల్ ఈస్ట్ లో క్రిస్టియన్స్ మనం వాళ్ళ గురించి కదా ఎరుసలేము సమాధానం కొరకు ప్రార్థించుడే అన్న వాక్యాన్ని వంకరగా వాడుకుంటాడు ఈరోజు మనుషులు శరీరంగా ఉన్న గురించి ఎరుసలేం గురించి ప్రార్థిస్తారు గానీ ఆత్మీయ ఇస్రాయల్ ఉన్న క్రైస్తవుల గురించి ప్రార్థించబట్టింది వాక్యం క్రైస్తవులకు సమాధానం కలగడానికి మనం ప్రార్థించాలని వాక్యం చెప్తుంది ఆ వాక్యం గ్రహించలే చిత్రంలో ఎందుకంటే ఇంకా శరీరంగా ఉన్నావు కాబట్టి కాబట్టి శారీరకంగా ఉన్న వాళ్ళంతా శ్రమలుగుండా పోయి వాళ్ళ శరణాన్ని విడిచిపెట్టక తప్పదు అది ప్రిన్సిపల్ క్రైస్తవ జీవితం ఆయన శిక్షకి నువ్వు లోపడకపోతే పనికి రావు దుర్బీజి దుర్బీజం అంటే నువ్వు నశించుకున్న వాడమే కాబట్టి ఆయన శిక్ష తప్పదు ఎందుకంటే నువ్వు ఇంకా శరీరంగా ఉన్నావు కాబట్టి అందుకు మనం శరణాన్ని తృఢీకరించుకోవాలా బలిపీటానికి సంబంధించిన బోధన మనం అర్థం చేసుకోవాలా నేను వస్తుంటే నాకు ఒక విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు ఏంటంటే కనీసం ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ క్రితము ఎంతమంది నాతో పాటునారు నా తెలియదా రోజుల్లో ఇసల్పల్లకి కొన్ని పండుగలు అపగించ అనుగ్రహించండు ప్రభు ఇల్ ప్రజలకే మనకు కాదు ఈ విషయం బాగా తెలుసుకోండి నూతన నిబంధనలు ఏ పండుగ లేదు నేను ఎన్నిసార్లు రుజువు చూపిస్తాను నీకు నేను గణితుల రాష్ట్ర చాలా కీటం ఉంది మీరు దినములనుసంలను ఉత్సవ కాలంలో సంవత్సరంలను ఆచరిస్తున్నారు నేను మీ కొరకు ఎంతగానో ప్రయాస పడి ప్రభు కొరకు ప్రధానం చేశాను నా ప్రయాసము వ్యర్థం భయపడుతున్నాను అంటాడు కాబట్టి మనం దినములు మాసంలో ఉత్సవ కాలంలో సంవత్సరంలో ఆచరించాం ఎందుకంటే అవన్నీ ప్రభులు నిర్వర్తించబడ్డాయి ఫుల్ఫిల్డ్ అవన్నీ ప్రభులు ఫుల్ఫిల్ అయితే పాత నిబంధన కాలం విధానాలన్నీ మన ప్రభుత్వం నిర్వర్తించబడ్డాయి కాబట్టి మనకి ఇంకా అవసరం లేదు మన ప్రభులు వింపడిస్తాం అందుకే కొలస రాష్ట్ర పతికాలను కదా కాబట్టి పండగలు అమావాస్యలు సభాతులు నియామక దిన బట్టి ఎవరు మిమ్మల్ని తీర్పు తీర్చ అవకాశం ఇవ్వకూడదు అవి పాటించే వారికి తీర్పు ఉంటది ఏవి పండగలు సభాతులు ఆచరించే అమావాస్యలు అంటే మంత్రి సైకిల్స్ అంటారు వాటి వాటిని పాటించే వాడికి తీర్పు ఉంటుంది అంట కానీ మనకి తీర్పు ఉండదు ఎందుకంటే మనం ఓడితే అవకాశం ఇస్తాము అవకాశం ఎందుకంటే మనము ప్రభుని సెలబ్రేట్ చేస్తున్నాం పండుగలను సెలబ్రేట్ చేయం అది ఆచారమైన జీవితం కానీ విశాల్ ఇచ్చిన ప్రభు పండగలు ఎందుకంటే ఆయన పుట్టేంత వరకు ఆ పండగలను మీరు ఎందుకంటే ఆ పండుగలన్నీ ప్రభుకి ప్రభుకి నీడన అయితే ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే ఆరవ బూరలో ఆ ఒక్క గంట గురించి మనం జ్ఞానించ చివరి గంట ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం జ్ఞానించినాం అయితే ఆ ఆరవ గంటకు సంబంధించిన విషయాలు ధ్యానించినట్టు కొన్ని కొన్ని మనకి బయలుపరచబడ్డాయి ఏంటంటే ముఖ్యంగా ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధ ధ్యానించినప్పుడు ఈ ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి వాళ్ళు దేవుని కొరకు శ్రమణలో తమ జీవితాన్ని సమర్పించుకోరు అంతకుముందు సమర్పించుకోలేదు దీపం ఉండగారు ఇళ్ళు చక్క ప్రభుని స్వీకరించలేదు మంచి ప్రభుని వెంబడించలేదు ఒకవేళ స్వీకరించిన విడిచిపెట్టిస్తారు లోకాహితంగా పోయి మనుషుల కల్పన కథల తిరిగి దయ్యంలో బోధ భూతంలో బోధ అంతట్టు మనం దళితుల రాష్ట్రపతి చూస్తాం అది భూతంలో బోధ అది అక్కడ ఆ బోధతట్టు తిరిగి మనుషులు నిపరీతల బోధతట్టు తిరిగి ప్రకటనందుకు వచ్చినప్పటికీ మనుషులు సంపూర్ణంగా ఈ లోకాన్ని ప్రేమించాలని నేర్చుకున్నారు కాబట్టి ఇద్దరు సాక్షులు వాళ్ళు శ్రమలకుండా పోయినప్పుడు అప్పుడు వారి మీదికి పరిశుధాత్మ అభిషేకం వచ్చింది అంటే అప్పుడు వాళ్ళు రక్షణ అప్పుడు పరిశుధాత్మ వచ్చింది వారికి ఎంతో పవర్స్ ఉన్నాయి కానీ ఒక్క పవర్ కూడా వాడలే వాళ్ళు వీరికి అనేకమైన అద్భుతాలు చేయ శక్తి కలదు కానీ వాళ్ళు వాడలే అక్కడ దాని తర్వాత వీరిని ఎవరన హాని తలపెట్టినచ్చో వారి నోట్ల నుంచి అగ్ని బయలు పెడలి వారిని దహించి కానీ ఎవరిన దహించిందా అక్కడ లేదు ఒక్క ఆధారం కూడా అంటే వాళ్ళు ఆ రీతిగా వాళ్ళకి అనుగ్రహించబడ్డ ఆ తలాంతులను సేవకొరకు వాడుకోలే వాళ్ళందరూ గొప్పచనం ఎన్ టైమ్స్ లో పరిశుధాత్మ అభిషేకం వస్తుంది కానీ వాళ్ళు ఏ రీతికి కూడా ప్రభు కొరకు సాక్షి నిలవలేకపోయారు అక్కడ కణని గొడరాలా అని ఎందుకు అన్నాడు దళితులు రాష్ట్ర పత్రికలో అంటే కనే స్త్రీ ఉన్నది కనని స్త్రీ కూడా ఉంది అక్కడ కణని గొడ్రాలా నువ్వు ధనురాలన్నాడు ఎందుకు నువ్వు కనకున్నా కూడా శ్రమలుగుండా పోయి పరలోకానికి బయలుదేరు పరలోకానికి చేరుకుంటున్నావు పోతూ కానీ కనేవాళ్ళు ఏ నించుకుంటారు వాళ్ళు శ్రమలు మొదటి నుంచి అనుభవిస్తున్నారు రక్షణ దినం మొదలుకొని సేవాదినం ఆరంభంగా మొదలుకొని వాళ్ళు శ్రమలుగుండా పోతూ ఎంతగానో బాధతో ప్రభుని ప్రసవిస్తున్నారు క్రైస్తవ జీవితము ప్రభుని ప్రసవించడం ఇది ఎవరికి అర్థమవుతుంది అందుకే మీరు సమలోకం వెళ్లి సమసృష్టికి సువార్థను ప్రకటించండి అంటే అర్థమైంది పోత నీ నీ సహోదరులు నీ తల్లి నువ్వు ఎక్కడో తప్పిపోయావని వెరగడికి అప్పుడు ప్రభు అంటాడు నా నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు శారీరకమైన తల్లి కాదు శారీరకమైన సహోదరుని అసలే కాదు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే నా తల్లి నా సహోదరులు కాబట్టి తల్లి అంటే ప్రసవించేది స్త్రీ కాబట్టి మనం ప్రభుని ప్రసవించాల అటువంటి తల్లి లాగా తయారే నా తల్లి అంటున్నాడు బట్ మనమంతరకు అటువంటి సేవలు జీవితాన్ని ఉండాలి కానీ ఈ లోకానికి అంటుకొని జీవిస్తే నీకు దుఃఖమే మిగులుతుంది చివరికి కాబట్టి ఆ పండుగకు సంబంధించిన విషయాలు నేను కొన్ని చూపించి మరి కొంచెం ముందుకు వెళ్లిపోతాం మనం ఈ రోజు ఆ పండుగకు సంబంధించిన విషయము కొన్ని దగ్గర ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ క్రితం మొదటి పండగ ఆయన మరణానికి సాదృశ్యం అది ఫస్కా పండగ అందుకే మన ప్రభుని ఫస్కా పశువుతో పోలిస్తారు కదా కొన్ని రాష్ట్ర పత్రికలు చూస్తాం ఆయన పస్కా పశువుతో పోల్చబడ్డవాడు ఈ పస్కా పండగ ఎప్పుడు వస్తుంది అంటే అబిబు నెల అంటే మార్చి ఏప్రిల్ మధ్యలో అంటే మార్చి ఫోర్టీన్త్ కి స్టార్ట్ అయితే యాక్చువల్గా అయితే ఎగ్జాక్ట్లీ తెలియదు మనకి కానీ మార్చి ఫోర్టీన్త్ లేక ఫోర్టీన్త్ డే మొదటి నెలలో ఫోర్టీన్త్ డే పస్కా పండగ స్టార్ట్ అవుతుంది అంటే పస్కా పండగ అంటే మన ప్రభుకి సాదృశ్యము ఒక లేయర్ లో ఒక లేయర్ లో అంటే ఒక దశలో అంటే ప్రవచనాలు తిరిగి తిరిగి నెరవేర్తాయని మనం అర్థం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ అయిపోయి ప్రదర్ ఇక మనం మర్చిపోవాలంటే అది మోసం ప్రపంచ ప్రమణుడు నేను వాటిని తిరిగి రక్కిస్తాను కొనతీల్ రాష్ట్రపతి గల కొనెల్ కాస్తూ వారికి దృష్టాంతములుగా జరిగి ఆ ప్రవచనాలు యుగాంతమందుకు బుద్ది కలవడంలోకి రాయబడ్డాయి అంటే మీ కాలంలో మళ్లీ వాపసు ప్రతి ప్రవచనం కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని జ్ఞాపకం ప్రభు మొదటి పండగ పస్కా పండగ ఆయన మరణానికి సాదృశ్యం దాని తర్వాత పదిహేనవ తేదీ అంటే పద్నాలుగవ తారీఖు పస్కా పండగ అయితే పదిహేనవ తారీఖు పులి పండగ అంటే రెండవ పండుగ అంటే ఆయన ఆయన మరణానికి సాదృశ్యం పస్కా పండగ పులి రెండవల పండగ ఆయన భూస్థాపానికి సాదృశ్యం అంటే చనిపోయినాక ఆయన భూస్థాపన చేయబడి కాబట్టి భూస్థాపానికి సాదృశ్యం దాని తర్వాత ఏడు రోజులకి అంటే పదిహేనవ తారీఖు నుంచి మొదలుకొని ఏడు రోజులకి అంటే ఎంత ఇరవై రోజుకి ప్రథమ ఫలముల పండగ ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ కాబట్టి ప్రథమ ఫలముల పండగ ఈ ప్రథమ ఫలముల పండగ దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఉపమాన రీతిగా ఆయన పునరుద్ధరణి సాదృశ్యం ప్రభులే ప్రభు జీవితంలో ఈ పండుగల గురించి మనం అర్థం చేసుకుంటున్నాం మొదటి పండగ పస్క పండగ ఆయన మరణానికి సాదృశ్యం రెండవ పండగ పులినరుల పండగ ఆయన భూసిన సాదృశ్యం మూడవ పండగ ఏడు రోజులకు ప్రథమ ఫలముల పండగ అది ఆయన పునరుద్దరణకి సాదృశ్యం ఇక వరకు మూడు పండగలు దాని తర్వాత పద్నాలుగవ తారీఖు మొదలుకొని యాభై రోజులకి ఇంకొక పండగ వస్తుంది కాబట్టి మొదటి పండుగ పద్నాలుగో తారీఖు రెండవ పండుగ పదిహేనవ తారీఖు మూడవ పండుగ ఇరవై ఒకటవ తారీఖు నాలుగవ పండగ యాభైవ దినం ఈ నాలుగవ పండగ పేరే పెద్ద కోస్తు పండగ దీస్ అంటాం కాబట్టి పెద్ద పండగ అంటే మీకు అందరు తెలుసు దేనికి సంబంధించినది పరశుద్ధాత్మ అభిషేకా ఆ రోజు పరశుధాత్మ ఈ లోకంలోనికి దిగి అందరి మీద అగ్ని నాలు కలవలే తిరిగి మనం చూస్తాం కదా అంటే మన ప్రభుత్వ శరణని శరణంలో ఉన్నప్పుడు ఏ రీతి ఉన్నాడో ఆత్మలో ఇప్పుడు ఆ రీతి ఉన్నాడు ఆయన పరిశుధాత్మ రూపకంగా తిరిగి తన పిల్లల మీద కొంచెం అన్న విషయాన్ని జ్ఞాపం చేసింది పెద్ద పండగ అయితే నాకు వస్తున్నప్పుడు ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపం చేసినట్టు మతపరమైన క్రైస్తవ జీవితంలో ప్రపంచంలో క్రైస్తవులు అందరూ హతసాక్షులు అవుతారు అది హండ్రెడ్ గ్యారెంటీ ఎన్నో ప్రవేశాలు చూపిస్తాం మనం ప్రతి ఒక్కరు హతసాక్షి అవుతారు మతపరమైన జీవితంలో అందుకే మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాల అప్పుడు బహుల్నికి పట్టిన దుస్థితి నీకు పట్టలు మనకి ప్రభు చూపించే వాక్యాలన్నీ కాబట్టి ఈరోజు అండ్ పిక్ గా అన్ని వాక్యాలు చూపిస్తలేదు పాత రికార్డింగ్స్ అవన్నీ వాక్యాలను విశదీకరించబడినట్టు మనం చూస్తామంటాం అయితే ఈ యాభై రోజులకి జరిగేదే పెద్ద కోస్ట్ల ఈ యాభై రోజులలో అంటే ప్రథమ ఫలము ప్రథమ ఫలము అంటే నీకు తెలుసా ఆత్మీయ దృష్టి అని నూతనంగా జన్మించి ప్రభు సమర్పించబడ్డ జీవితాన్ని ప్రథమ ఫలం అంటాం ప్రథమ ఫలం అంటే ఉమాన చూస్తే జ్యేష్ఠులము జేసత్వం ప్రథమ ఫలము జ్యేసత్వాన్ని కూడా సాధించశలో ఆత్మీతృస్తున్న అర్థం చేసుకుంటే కాబట్టి నువ్వు ప్రథమ ఫలం లాగా ఉండడం కొరకు ఈ లోకల్కెళ్ళి కొనబడ్డవాడమంటాడు పౌలు దాన్ని నువ్వు పొగట్టుకోవద్దు అంటాడు కానీ క్రైస్తవులు చివరి కష్టపడికి మనం చూస్తాము ఏషావు తయారవుతారు యాకోబు ప్రథమ ఫలాన్ని పొందుకున్నాడు యాక్చువల్లీ యాకోబు ప్రథమ ఫలం కాదు కదా జ్యేష్ఠుడు కాదు కనిష్ఠుడు కానీ జ్యేష్ఠు ఆ వాగ్దానం పొందుకుంటాడు ఆచరణను పొందుకుంటాడు దాని తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని మనం చూస్తాం ఫెబుల్స్ పత్రిక తీసుకున్నాం కదా పన్నెండవ దేవులా చూస్తాము ఒక పూటి పూటి కొరకు తన చేష్ట తప్పుడు హక్కును అమ్మి వేసుకొని ఏషా వంటి భ్రష్టి మీలో ఉంటారేమో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుని అన్నాడు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు మీరు కూడా ఏషాంలాగా తరవుతారు ఎండ్ టైమ్స్ లో అని హెబ్రి సంగారికి చెప్పిడు వార్నింగ్ కాబట్టి ఎండ్ టైమ్స్ లో క్రైస్తవులు ఏషాం లాగా తరైపోతారు ఏ చెప్పండి నిర్లక్ష్యమైన చూద్దాం సీరియస్ ఉండదు వాళ్ళ ప్రేయర్స్ సీరియస్గా ఉండవు వాళ్ళ వర్షిప్ సీరియస్గా ఉండవు వాళ్ళు ఏం చేస్తే సీరియస్గా ఉండదు అన్నట్టు అంత నిర్లక్ష్యం అనట్టు రిచువలిస్టిక్ దాని దానికి ఒక పదం ముందు పుస్తకాలలో వాడతారు లీగలిస్టిక్ లీగలిస్టిక్ జీవితం అంటే ఆచారబద్ధమైన జీవితాన్ని లీగలిజం అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ క్రైస్తవ జీవితము ఆచారబద్ధమైన జీవితం ఏషావు జీవితం కూడా ఆచారబద్ధమైన జీవితం త్వర తరగా ప్రేరేస్తున్న త్వర త్వరగా వాటికి అర్థమైనా కాకుండా పరిగెత్తిపోతాయి లోపం తట్టు ఈ లోకంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ప్రభులో పెట్టం అది ఏషావు జీవితం కానీ ఏషావుకి ఇచ్చే ప్రభు అవకాశం ఆయన పక్షపాతి కాదు ఏషావుకి స్పెషల్ పర్మిషన్ అధికారం ఇచ్చింది కానీ ఏషాబ్దాన్ని ధృవీకరించుకున్నాడు అందుకు ఎవరికి ఇష్టం ముందు అందుకే మనం చూస్తా ఒక చూడండి ఈ పండుగలకు ముగించక ముందు మత్యసు వార్త మత వార్త అధ్యాయం మీకు తెలుసు ఇరవై ఐదు మంత బుద్ధి లేని కన్యలకు సంబంధించిన ఉపమానం ఒకటి ఉంటే దాని తర్వాత ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పద్నాలుగవ వర్షంలో ఫర్ దింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ యాజ్ అవెలింగ్ ఇన్ టు అంట్రీ ఒక ఒక ధనవంతుడు దేశాంతరం పోవడం అన్న విషయాన్ని మనం ధ్యిస్తూ అక్కడ ఇరవై అధ్యాయానికి ముందు కూడా ఇరవై అధ్యాయంలో కూడా ఆయన రాకడానికి సంబంధించిన సూచనలు అన్ని చెప్పేసినాక ఒక ఉపమానం చెప్తాడు అక్కడ ఎప్పుడైనా చూసి మీరు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగవ చివరి భాగం ముప్పై నలభై మూడవ వర్షం నుంచి ఉంది నలభై రెండు ఏమంటున్నాడు అంటే వాట్స్ దేర్ ఫోర్ ఫర్ ఈ నో నాట్ వాట్ అవర్ యోర్ లాట్ డాప్పుడు వస్తాడు యక్షణం వస్తాడు ఎవరు తెలియదు అన్న అనే విషయాన్ని చెప్తూ నలభై మూడవ ఒక ఉపమానం గురించి మాట్లాడుతాడు సేవకులకు సంబంధించిన బోధ ఇది ఒకటి ఎటువంటి సేవకుడు ఆయన తిరిగి వచ్చేటానికి పనుల నిమగ్నం ఉంటాడో వాటిని మెచ్చుకుంటూ ఆ విషయం ఒకటి అక్కడ తెలుస్తున్నాం తర్వాత ఇరవై అధ్యాయంలో బుద్ధి పల్లవ రాజ్యాన్ని ఏంటని పోర్చాలా పది మంది కనికలతో పోర్చాలంటాడు అందులో సగం మంది బుద్ధిరేనివారు సగం మంది బుద్ధి గలవారు అన్న విషయాన్ని జ్ఞాపం అంటే ఈ రోజు క్రైస్తవ సంఘము సగం బుద్ధి సగం బుద్ధిరేని వారితో నిండి ఉంది అంటే ఆ బంగారు ప్రతిమ కాలు మటి అంటే మిలితమైంది ఎండ్ టైమ్స్ లో చర్చ అట్టుంటది అన్న మనం అర్థం చేసుకోవాలి కానీ ప్రాఫెసీలో బైబుల్ ప్రాఫెసీలో వాళ్ళు ఏం మాట్లాడతారు చూడు ఎక్కడ చూసినా మిళితమైన రాజ్యాలే లేకేషన్ గవర్నమెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో ఎక్కడ నుంచి కోఆలిషన్ గవర్నమెంట్ ఒకటి స్ట్రాంగ్ ఉంటుంది ఒకటి వీక్ ఉంటుంది అవి కలిస్తే పోయిన శనివారం టీవీ ప్రోగ్రామ్ లో నన్ను అడుగుతున్నారు గురించి మరడం అని కేసీఆర్ సీట్లు వస్తే ప్రైమ్ మినిస్టర్ అవుతాడా లేక సెంటర్ పవర్ వస్తుందా అంటే పదహారు సీట్లు వచ్చినప్పుడు ఆయన బీజేపీ కానీ సపోర్ట్ చేయక తప్పదు లేక కాంగ్రెస్ కానీ సపోర్ట్ చేయక తప్పదు కానీ కేసీఆర్ తనద్దరం తాను ఏం కాడదు పదహారు సీట్లే ఉత్తరప్రదేశ్ లో సీట్లు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు ప్రైమ్ మినిస్టర్ కావాలి దేశంలో ఇంకా ఎక్కువ పొజిషన్స్ అక్కడ ఉన్నాయి కదా సరే మనకి వాటికి సంబంధించిన విషయం అవసరం లేదు కానీ నేను మాట్లాడిన ఆడియన్స్ లో ఎవరిని కాదు ఎవరిని ఎన్నుకోనందు కాదు మనకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సమయంలో గందలు మనం ఎంచడం మనం మనుషులను ఎన్నుకోవద్దని మాకు రాజు కావాలంటే పోయి వాళ్ళకి చెప్పు నిన్ను కాదు వాళ్ళు ధృవీకరించింది నన్ను ధృవీకరించారు కాబట్టి వాళ్ళకి చెప్పు రాజుని ఎనపడం వల్ల వచ్చే అనర్ధాలు ఏందని ఈరోజు అవే నెరవేరుతున్నాయి ఈ లోకంలో నువ్వు ఎవరి రాజులుగా ఎదుర్కున్నా నీకు అన్ని అనర్ధాలే ఎక్కువ బర్డెన్స్ పెడతారు ఎక్కువ బారాలు పెడతారు మీ మీద రాజులు ఈ రోజు భారం లేదా ఏ దశలకు పోయినా భారమే ఉంటాడు నువ్వు కష్టపడతావు ట్యాక్సులు కడతా ఉంటావు ఎన్ని రకాల ట్యాక్సులు కడతావు మీకు తెలుసు రకాల ట్యాక్సులు కడతారు మీరు తెలుసు అని ఎన్ని రకాల ట్యాక్సులు కడతావా మనం అన్ని పేర్లు తెలుసు ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటావు జిఎస్టి అంటావు ఇన్కమ్ ట్యాక్స్ అంటావు ప్రాపర్టీ ట్యాక్స్ అంటావు దీనికి లేదు ట్యాక్స్ అన్నిటికీ ట్యాక్స్ కాబట్టి అన్ని మన దగ్గరికి వెళ్ళి దోచుకుంటారు మనం కష్టపడుతున్నాం ఆయన మన దగ్గర దోచుకుంటారు జస్టిఫికేషన్ రోడ్లు మీకు వాటర్ సప్లై చేస్తాము అవి చేస్తాము ఇవి చేస్తాము అందుకు ట్యాక్స్ తీసుకుంటామంటారు కానీ ఇవన్నీ నువ్వు రాజులని ఎల్లుకోవడం వల్ల వచ్చే సమస్యలు అని ప్రభు అక్కడ జ్ఞాపకం కాబట్టి మనము మనం అర్థం చేసుకోవాలా నేను ఎవరిని అనుకుంటే నేను నా ఓటు పలవానికి వేస్తే వాడు ప్రవేశా అని అనుకుంటున్నావు అనుభవం అదే మరోసారి జ్ఞాపకం చేసింది ఆహాపు గురించి ప్రభు ఆ కౌన్సిల్ పరలోకంలో ఒక కౌన్సిల్ జరుగుతుంది మీటింగ్ ఆహాబు యుద్ధానికి పోయి మరణించలాగిన ఎవరు వాని ప్రేరేపించరు అని మన దేవుడు అడుగుతున్నాడు దూతలని దూతలందరూ రకరకాల ఐడియాస్ ఇచ్చారు అప్పుడు ఎక్కడి నుంచి ఒక ఆత్మ వచ్చింది సయ్యాత్మను ఆ ఆత్మ కనబడి అపవాది అనుది అక్కడ ఎక్కడ పోయించే భూమి అంతా నలుదిక్కుల చుట్టూ తిరిగి తిరిగి వచ్చిన అంటాడు నన్ను పంపించు నేను ఆహాబు యుద్ధానికి పోయి చనిపోయేటట్టు వాడిని నేను ప్రేరేపిస్తా అని అంటాడు అప్పుడు దేవుడు అడుగుతాడు సతన ఎట్లా చేస్తాడు చెప్పు అది నీ కొరకు నా కొరకు ఆన్సర్ రావాలా కాబట్టి అక్కడ చూపించైతాన్ ఎట్లా మోసం చేస్తాడు అప్పుడు అంటాడు సైతాన్ ఆహాబు దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గర నలుగు మంది శిష్యులు ఉన్నారు వాల నోట్ లో నేను అబద్దము ప్రవచించే ప్రవక్త లాగా వాళ్ళని తయారు చేసుకుంటాను అప్పుడు వాళ్ళ లీడర్ ఎట్లా ప్రవచించిదికి అన్నా నాకు సిదికి అనే కదా సిదికి ప్రవక్త ఆయన అబద్దాన్ని ప్రవచిస్తాడు రాజా నువ్వు ఆ రాజు పేరు హదదు హిరియా దేశపు రాజు హదదు హదదు రాజుని నువ్వు ఇనుప కొమ్ములతో చంపుతావు ఒడిచి చంపుతావు పో నువ్వు విజయం పొందుతావు అంటాడు అప్పుడు సిదికియా శిష్యులు అంటే అది ఒక బైబుల్ కాలేజ్ అది అంటే కాలేజ్ అని చెప్పడానికి వీల్లేదు అదొక థియాలజికల్ కాలేజ్ ఆ ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈ ప్రొఫెసర్ కింద ద స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా అదే రీతిగా ప్రవచిస్తున్నారు రాజు విజయం పొందునుగాక యుద్ధానికి పోయి సిరియా దేశపు రాజైన హదతుని చంపి తిరిగి విజయోత్సాహంగా తిరిగి వచ్చుగాక అని ప్రవచిస్తా ఉంటారు అప్పుడు ఎవరు ఆపోజిట్ ప్రవక్త మిఖయా మిఖయా ప్రవక్త అంటాడు నువ్వు వాపస్ రాహు నువ్వు వాపస్ రావు పోతే నువ్వు వాపస్ రావు ఇద్దరు ప్రవక్తల ఫైట్ మీరు గమనించ ఇది ఆ రోజు కాదు ఈ రోజు జరుగుతుంది ఈ రోజు ఇప్పుడు జరుగుతుంది ఒకటి తేడా అయిందంటే సిదికి మీకైతే చెప్ప మీద కొట్టి అక్కడ ఈ రోజు కొడతలేరు అంతే కానీ త్వరలో కొట్టుకులు కూడా కొట్టడం కూడా స్టార్ట్ అవుతుంది మనం అంత చెప్పదెబ్బలు తినేట అయిపోవని రిప్రజెంట్ చేస్తున్నావు సిదికి ఆనా మీ ఆనా తీర్మానించుకోవాలి ఎందుకంటే నీకు బయటపరిచింది దేవుడు ఆహాబుని ఎట్లా మోసగించారు ఆ మంది అంటే నాలుగు వందల ఒకటి ఫోర్ నాట్ ఒక్కడే సత్యని ప్రవచిస్తున్నాడు ఎంత కష్టతరం కదా చెప్పడం అందరూ ప్రభుని సేవిస్తున్నారు కానీ నాలుగు వందల ఒకటి ప్రవక్తలు అబద్ధాన్ని ప్రవచించారు ఈ ఆహాబు మికయ్య మాట వినాలనా మెజారిటీ మాట వినాలనా ఇదే ప్రాబ్లం డెమోక్రసీలో డెమోక్రసీ అనేది ఎంత వీక్ సిస్టమ్ అంటే దానికి ఆల్టర్నేటివ్ కూడా లేదు ఎందుకు వీక్ అంటారా అసలు మీకు తెలియదు ఎటువంటి రాజాగా ఎన్నుకోవాలనో ఆ రోజు వాళ్ళు చేసి రిసర్ పిల్లలు రాజుగా సౌలు రాజని ఎన్నుకున్నారు కదా ఫస్ట్ రాజాని ఈ రోజు కూడా అంతే మనుషులు ఎన్నుకుంటున్నారు ఎన్నుకున్నాక ఐదేళ్ల తర్వాత బాధపడతారు ఎందుకన్నా వీళ్ళు ఎన్నుకున్నారు రాని దాని తర్వాత వాడిని క్రింద వాళ్ళ చూస్తారు మరి ఒక ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళనే ఎందుకు ఎన్నుకున్నాను అనుకుంటారు అట్లా కాలం వెళ్ళిపోతాడు కొన్ని వందల సంవత్సరాలు ఎన్నుకుంటా ఉంటారు దుఃఖపడతా ఉంటారు వాడిని దిచ్చేస్తారు ఇంకొకరు ఎన్నుకుంటారు ఇది డెమోక్రసీ మనం నమ్మేది థియోక్రసీ అంటే మన ప్రభుయే రాజు మనకి అది ధృణీకరించింది లోకం అరిస్టాటిల్ సోక్రటిస్ కాలంలో నుంచి వచ్చింది ఇది డెమోక్రసీ గ్రీస్ దేశస్థులకు కనుక్కున్నారు డెమోక్రసీని వాళ్ళ నుంచి వచ్చింది డెమోక్రసీ అనిపించే దాని క్రెడిల్ ఆఫ్ మాడనిటీ అంటారు వాళ్ళు అనుకున్నారు వాళ్లే హ్యూమనిజం అనుకున్నారు అంటే మనకి దేవుడు అవసరం లేదు నువ్వు మంచిగా ఉండాలంటే నీకు దేవుడు అవసరం లేదు అన్న తత్వాలు బయలుదేరినాయి వాళ్ళ దేశం నుంచి ఈ రోజు వాళ్ళ దేశం ఎంత భయంకరంగా తెలుసు ఆ దేశానికి పోయి సువార్త ప్రకటిస్తే రక్షణ పొందింది తర్వాత ఏమే ఆ అరిస్టాటిల్ సోదాన్ని ధృనీకరించారు పౌరుల బోధ రక్షణ పొందుకుంది కానీ ఈ రోజు అది దేవుడికి వ్యతిరేకంగా తయారైంది అంత భయంకరంగా ఉంది అది ఒకప్పుడు ఎంతో ధన ధాన్యత తులదొగిన దేశము ఈ రోజు బెగ్గింగ్ దశకు వచ్చింది ఎకనామికల్లీ కొలాబ్స్ అయిపోయింది ఆ దేశం ఈ విషయాన్ని మీరు అర్థం తీసుకుంటారా కానీ ప్రతి దేశం అటనే తర్వాత ఆయన ఎందుకంటే ఈ రాజుల కాలంలో ప్రభుత్వం రాజ్యాన్ని స్థాపించిండు ఆ ఆ రాజ్యము శాశ్వత కాలం ఉంటుందని చెప్పి వరకు మనం చూసినాం కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపం చేసింది చూడండి ఇరవై అధ్యాయంలో పద్నాలుగవ వర్షంలో మనం చూస్తున్నాము మతే స్వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగో వర్షంలో పర్వ ఏ రీతి ఉంది రోజు It is as a man traveling into a far country. And I remember going there seems a few times. He came twenty times, he τ Landeskansman, he raised things and just took a mouth. Then they opened over the d욕 you did this in the artifact. He gave him five talents of the talent, they gave him two talents, he gave him one chance, this one who wasn't black ochet ved a healthcare effect, he believed something that might be in Sunday school or he even claimed something, let's see, మీరు ఎందుకు దీన్ని సంపూర్ణంగా ధ్యానించలేకపోయినారు మైండ్ క్లోజ్ అయిపోతే ధ్యానించలేరు నేను ఇంకా తెలుసుకోవాలా అంటే బయలుపరచబడతా ఉంటుంది ఎందుకంటే దేవుని వాక్యము మనకి ప్రభు చూపించిండు అది క్రమేణ బయలుపరచబడతా ఉంటుంది ఎండు కాదు అది ఎందుకంటే అది అది ఎండు కాదు ఒక కాలంలో ప్రవక్తలకి కొంచెం వరకే బయలుపరచబడింది మనం చూసిన పెరువారం దానియాలకి కొంతవరకే బయలుపరచబడింది తర్వాత నీకు నీకు అవసరం లేదు దానియాలు అది ముద్రించబడేసిన అది నీకు ఇంకా నీకు అవసరం లేదు నీ కాలంలో అది కాదు నీ వందలో నువ్వు ఉంటావు కానీ నీ కాలంలో అవి నెరవేరవంటి రెండు వేల సంవత్సరాలు తర్వాత నెరవేరపోతున్నాయి అవి నీకు అవసరం లేదు ధాన్యాలన్నాడు దానికి మరుగుపరచి మన టైంలో వాటిని విశదీకరిస్తాడు మన టైంలో కూడా నువ్వు గుళ్ళు మూసుకుంటే నువ్వు కళ్ళు మూసుకుంటే ఇది ఇంకొకరికి బయలుపరచబడుతుంది అది అది విధానం ఎందుకంటే ఇది జీవం జీవవాకు నువ్వు క్లోజ్ చేసుకుంటే ఇంకొకరికి వెళ్ళిపోతుంది వాడికి చూడండి ఎట్లా ఎట్లా వెళ్తుంది చూడండి సిక్స్టీన్త్ వర్స్ లోన్ then he that had received the five talents went and traded with the same and made them other five talents aidu talantalu vadu mari aidu talantulu sampadinchukunnadu business chesi bagadga avutunda rendu varadu 17 vashamla likewise he that had received two he also gained other two rendu talantalu vadu inko rendu sampadinchukunnadu ante vadara four unnai motthe vadara rendu unnai 10 unnai 10 meeru dagara nalugu ipudu chevari varu but he that had received one went and dug in the earth And he hid his Lord's money. Lord, Lord here is a lot of the Lord. Lord is the word of the Lord. There is a place here. Here is a Lord. The Lord is the word of the Lord. What is the word of the Lord? This is not just a human. This is a fact. What time is the fact? Now is the word of the Lord. After a long time. The Lord of those servants comes and reckons with them. This word is not a word of the Lord. Recon. మీరు చూసి చాలా మంది విజిటేషన్ అనే పదం దొరుకుతుంది మీకు అందరికి గానీ రెక్కర్ అనే పదం దొరకలే ఇన్ దే ఆఫ్ దేర్ విజిటేషన్ దేశ్ ఎంతమంది జ్ఞాపకం ఉంది ఇన్ దే ఆఫ్ దేర్ విజిటేషన్ దేశ అంటే ప్రభు దర్శించాలము వాళ్ళందరూ నశించిపోతారు అని అయితే ఇక్కడ చాలా తీటకు ఉంది ఇక్కడ పదం ఏంటంటే మత్స్సు వార్త యొక్క లో రాప్చర్ ఉంది ఎత్తబడే సంఘము ఉంది అన్న బోధ ప్రపంచం ఉంది నైన్టీ ఫైవ్ నమ్ముతాయి నోవా కాలంలో ఏరీతి ఉండే నోవా జలప్రలయానికి ముందు దినములు ఏరీతిగుండే అవన్నీ ప్రభు చెప్తుండే అక్కడ మన జనులు తినచూ త్రాగుచు పెళ్లి చేసుకునొచ్చు పెళ్లికి ఇచ్చు ఎవడు గుర్తెరగిన సమయంలో జలప్రలయం వచ్చి వారి ఇద్దరిని కొనిపోయేను అలాగనే మనుషుకుమారు దినమున ఉండును ఆ కాలమున పొలం పనిలో ఉండు ఇద్దరులో ఒకడు కొనిపోబడు ఒకడు విడబడును అనడు అప్పుడు ఈ రోజు బోధ ఎట్లుందంటే కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు వాడు పాపి అని బోధిస్తుంది ప్రపంచం అంతటా ఆ రీతి గు ప్రభు చెప్పిన వాక్యం అట్లా లేదు రివర్స్ ఉంది ఆ వాక్యం మనం ఎన్నిసార్ చేస్తాం ఇక్కడ జల ప్రళము కొనిపోయింది పాపులను ఎవరిని విడిచిపెట్టింది ఏడు ఎనిమిది మందినే నువ్వు ఆ విడిచిపెట్టింది నువ్వు దాన్ని రివర్స్ చేసిన సైతాను గుణగణము రివర్స్ చేయడం వాక్యాన్ని దాన్ని స్వీకరించిన వాడు ఎవరిని అనుసరిస్తున్నాడు రివర్స్ చేయబడ్డ వాక్యము అనుసరిస్తే నువ్వు ప్రభుని అనుసరిస్తున్నావా దృష్టిని అనుసరిస్తున్నావా తెలియక చేసినా తెలిసి చేసిన పాపం పాపమే కదా ఈరోజు జరుగుతున్న విషయం అదే ఇక్కడ ఏముంది తెలుసా జల వచ్చినప్పుడు అది పాపలను అందరినీ కొనిపోయింది నిత్యనారకానికి పరుశుద్ధని విడిచిపెట్టింది జలం ముట్టలేదు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు ముద్రించబడిందాక మనం పాట పాఠం సహించిన అయితే ఆయనతో నువ్వు జీవించదు ఆయన ముద్రించుకున్న వాళ్ళని విమోచనం వరకు పరిశుధాత్మ చేత మీరు సీల్ చేయబడ్డవాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఎవడు ముట్టలేడు యుల్డ్ అర్థమవుతుందా గొప్ప జన మీద సీల్ లేదు శ్రమలలో సీల్ పొందుకుంటారు వాళ్ళు కానీ నీకు నాకు సీల్ అనుగ్రహించబడింది ఎందుకంటే యోహాన్ వాప్సం ఇచ్చే యోహాను ఈ విషయాన్ని జ్ఞాపకం చేసాడు నా వరక నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుల వారా నాకు యోగ్యత లేదు నేను మీకు నీటితో బాప్సే కానీ ఆయన మీకు ఆత్మలోను అగ్నితోను వాసమిచ్చును సీలింగ్ సీలింగ్ అగ్నితో చేస్తారు కదా దేనైనా ఇంటికి తాళం వేస్తారు కోట్లు కోర్టు స్టే తెచ్చుకుంటా లేకపోతే కోర్టులో కేసు వేసినప్పుడు ఆ ఇంటికి తాళం వేస్తారు వాడు ఆ తాళం వేసి దానికి ఒక బట్ట కట్టి దానికి సైన్ చేసి ఒక దాన్ని ఏమంటారు దాన్ని సీలింగ్ ఉంటుంది అది బ్రౌన్ కలర్ ఉంటుంది చాక్లెట్ కలర్ ఉంటుంది అది వేడి చేసి దానికి అంత చుట్టి సీల్ చేసి కొట్టిపోతాడు వేడి చేయకుండా సీల్ కాదు నువ్వు సీల్ చేయాలన్నా వేడి తప్పదు ప్లాస్టిక్ సీల్స్ కానీ ఇప్పుడు వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెయిట్స్ ఎవ్రీ ఇయర్ సర్టిఫై చేయాల రోడ్ల మీద కూరగాయల మీటర్లు షాప్స్ అలా గ్రాసరీ అమ్మేవాళ్ళు ఆ వెయిట్స్ సర్టిఫై చేయించుకోవాలి ఎవ్రీ ఇయర్ అని ఎవరు చేయడం తెలుసు ఎందుకంటే అంత మోసపరమైన జీవితం ఆ ఇయర్ ఎండింగ్ ఆ వెయిట్స్ అన్ని తీసుకుపోయి వాడికిస్తే వాడు ఏం చేస్తాడు కంప్యూటరైజ్ మెజర్మెంట్ చేస్తాడు ఇది నిజంగా వెయ్యి గ్రాములు ఉందా నిజంగా ఐదు గ్రాములు ఉందా నిజంగా టూ ఫిఫ్టీ ఉందా లేదని వాడు పరీక్షిస్తాడు కంప్యూటర్ స్క్రీన్ మీద పరీక్షించి ఎందుకంటే ఈ వెయిట్స్ అరిగిపోతామంటే కొంతకాలానికి రుద్దడం వలన కింద ఎగడం వలన పడడం వలన భూమి మీద పడడం వలన అది అరిగిపోతా ఉంటది కొన్ని గ్రాంట్స్ తగ్గిపోతా ఉంటాయి మనకే లాస్ట్ కదా కన్జ్యూమర్ అందుకని గవర్నమెంట్ సిస్టమ్ పెట్టింది ఏంటంటే ప్రతి ఈ వెయిట్ సర్టిఫై చేసుకోవాలా ఆ సర్టిఫై చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత తరిగిపోయింది ఆ వెయిట్ దాన్ని కొలత చేసి సీసము కరగదీస్తారు మీకు తెలుసు లెడ్ అంటది సీసము కరగదీసి ఆ వెయిట్ వెనక పోస్తారు ఆ హోల్ ఉంటది ఆ హోల్ లో పోసి మళ్ళా సీల్ ఇప్పుడు ఇస్తున్నారా పైసలు ఇస్తే సీల్ స్కీల్స్ ఏమి ఉండవు మనం ఎట్లా మోసపోతున్నాం నాకు తెలుసు కూరగాయల దగ్గర మోసపోతున్నాము ఫైవ్ స్టార్ అవుట్లెట్ ల మోసపోతున్నాం ఇదంతా మోసం ఎందుకంటే మీకు చెప్పిన బబులోని నీరు బబులోని స్థలమే అది ఎందుకంటే జకర గందల ప్రభు చూపించింటూ ఆ రెండు ఇద్దరు స్త్రీలు మరి స్త్రీని ఎత్తుకుని పోయినారు ఎక్కడ పోయినారు చీనవారు ప్రాంతానికి పోయి అక్కడ దానికి ఒక స్థావరం స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేశారు అదొక సిస్టమ్ బిజినెస్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసేది ఇది అంత మోసంతో కూడింది ఇది అంత డబ్బుతో కూడింది దేవుని సేవ అంత కూడింది ఈ రోజు అది షీనార్ విధానం అంటాం ఆఫ్ షీనార్ అంటాం లేక సిస్టమ్ ఆఫ్ బాబిలో అంటే ఈ రోజు క్రైస్తవ జీవితం అంతా బిజినెస్ గా మార్చబడింది ఈ చూడండి ఈ ఒక్క విషయం నేను చూపించి వ్యాఖ్యల్లోకి వెళ్ళిపోతాను కొంచెం డీటెయిల్ గా ప్రభుత్వ తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ దార్డ్ ఆఫ్ దో సర్వెంట్స్ కమంత్ అండ్ రెకండ్ విత్ దెమ్ రెకనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పదం నాకు నచ్చిన పదం బైబుల్లో ఈ లోకం అంతా చర్చ్ అంతాచర్ అన్న పదాన్ని నమ్ముతుంది కానీ మనం నమ్మాల్సింది ఇక్కడ ఉంది రెకన్ కిప్చర్ కి ఎంత తేడా ఉందో వినండి రాప్చర్ అంటే అమాంతంగా క్రైస్తవులు మాయమైపోతారు విశ్వాసాలు మాయమైపోతారు అమాంతంగా మాయమైపోతారు భార్య భర్తలు అంటే భార్య మాయమైపోతుంది భర్త ఇంకా తింటూనే ఉంటాడు ఏరోప్లేన్ లో ఇద్దరు పైలట్స్ ఉంటారు ఒక పైలట్ మాయమైపోతారట ఒక ఉండిపోతారట ఇది ర్యాప్చర్ పోదా దాని మీద చాలా మూవీస్ వచ్చినాయి ఎవరు డబ్బు ఎక్కువ సంపాదించుకున్నారు ర్యాప్చర్ బోధ మీద అంటే ఒక పాస్టర్ పేరు టిమ్ లేహే ఆయన పేరు టిమ్ లేహే అనే పాస్టరు ప్రపంచంలో అందరికంటే ధనికుడుగా తయారైపోయాడు ఎందుకంటే ఆయన ర్యాప్చర్ మీద సినిమాలు తీసిండు అవి చాలా మందికి ఇస్తాం కదా అటువంటి అమాంతంగా మాయం కావడం అయితే ఆ మా నేను చూసిన మూవీ చెప్తున్నాను కాబట్టి మీకు నేను అన్నీ మూవీస్ చూస్తా ఎందుకు నాకు చూపించిన దేవుడు నేను అర్థం చేసుకోవాలా అది ఎంత మోసం అది చూపించాను కొన్ని చూసిన వారికి చెప్పాలి కదా మరి విధానం అంది వాళ్ళని ఎట్లా ప్రభుత్వం నడిపించాలంటే ఆ మూవీ ఏదో నీకు తెలవాలా తెలిస్తే వాళ్ళు చెప్పాలి ఇది ఎంత మోసకరమైందన పాస్టర్ పులిపెట్టా వాక్యం చెప్తా ఉంటాడు అందరికి కింద కూర్చొని వాక్యం వింటా ఉంటారు పాస్టర్ విండిపోతాడు వాళ్ళందరూ మాయమైపోతారు ఆ మూవీలా మీకు కూడా బాగుంది వినడానికి బాగుందా వినడానికి పాస్టర్ విడబడతాడు చర్చ్ మెంబర్స్ అందరు వెళ్ళిపోతారు అని అన్న చూపిస్తున్నాడు అంటే పాస్టర్స్ ఎంత ఎంత భయంకరంగా చూపుతున్నాడు కదా అలా చూపిస్తున్నాడు కానీ అటువంటిది లేదు బైబిల్ ఒక్క వాక్యం లేదా సపోర్టివ్ ఓల్డ్ టెస్ట్మెంట్ లేదు ప్రొఫెషనల్ న్యూ టెస్ట్మెంట్ లో అసలేదు ప్రగానందం వరకు రాప్చర్ అన్న సిస్టమే లేదు బైబుల్లో ఎక్కడ కూడా ఎంత మందినో నేను ప్రశ్నించిన ప్రేమతోనే ద్వేషంతో కాదు గర్వంతో అసలే కాదు నేను కూడా ఒకప్పుడు ఆ రాంగ్ రూట్ లో పోయిన వాడిని ప్రభు బయటికి తీసుకొచ్చిండు నాకు ఎందుకంటే అది లేదు కాబట్టి ఎందుకంటే మనకు ఆసక్తి ఉంది ఈ యొక్క వాక్యాన్ని గ్రహించాలా సత్యానికి స్వీకరించాలా ఎందుకంటే నీకు వస్తుంది వాటికి లేకుంటే నువ్వు ఇంకా మానిసమే నీకు స్వాతంత్రం రాకపోతే నువ్వు ఇంకా లేవే కానీ ప్రభు మనకి స్వాతంత్రం ఇచ్చిండు ఈ సీజన్ దానికి సంబంధించిందే కదా గుడ్ ఫ్రైడే ఆయన మరణము నీకు స్వాతంత్రాన్ని ఇచ్చింది పాపం నుంచి ఐగుప్తు నుంచి వాళ్ళు ఏ రీతిగా బానిసతలు కలిసి బయటకొచ్చారో అందకాల జీవితానికి మన ప్రభు మనకి స్వాతంత్ర్యం ఇచ్చిన ఆయన మరణ భూస్థాపన ద్వారా నువ్వు ఆ స్వాతంత్రాన్ని స్వీకరించి నాకు ఏం కాదులే నేను ధీమాగా ఉంటాను అనేసి లోకాతీతంగా జీవిస్తూ ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటే నేను ఎట్లా ఎత్తపడతానులే నేను ఎవరికి అన్యాయం చేస్తాననిలే నేను ఎవ్వరికి పాపం చేస్తాననిలే అని నువ్వు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్నావు కానీ అసలైనవు నువ్వు అబద్దాన్ని ఆశ్రయించవు అబద్ధపు బోధన ఇందులో మూడు రకాల బోదలు ఉంటాయి రాప్చర్ బోధలో మొదటిది ప్రీ ట్రిప్ రాప్చర్ బోధ ప్రీ ట్రిప్ అంటే ప్రీ ట్రిబులేషన్ శ్రమలకు ముందు ర్యాప్చర్ అదొక బోధ ఒక క్రైస్తవ సంఘము ప్రపంచం అంతటా నమ్ముతారు దాన్ని శ్రమలు చూడకముండా వెళ్ళిపోతాం అనేది ఇందులో దగ్గర దగ్గర నాకు చూసిన కాడికి ఉంటాయి అందులో ప్రీ ట్రిబులేషన్చర్ అంటారు దాన్ని దాని తర్వాత సెకండ్ గ్రూప్ పోస్ట్ ట్రిప్ ర్యాప్చర్ గ్రూప్ అంటారు పోస్ట్ ట్రిబు అంటే ట్రిబులేషన్ తర్వాత ర్యాప్చర్ అవుతుంది చర్చ అనేది అది చిన్న గుంపు ఉంటుంది అన్నారు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ క్రిస్టియస్ అందులో అయితే ఇది కాదు అది కాదు డ్యూరింగ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మనం చూసినాం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చూసినాం మనం ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ శ్రమలు ఉంటాయి త్రీ అండ్ హాఫ్ అంటే మధ్యలో మధ్యలో శ్రమల మధ్యలో సంగం ఎంత పడుతుంది దాన్ని డ్యూరింగ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ డ్యూరింగ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అందులో కూడా ఒక చిన్న క్రైస్తవ గుంపు ఉంది ఈరోజు కానీ ప్రభు మనం చూపించిండు మూడు గుంపులవి ఎప్పటికైనా కానీ మనం నాలుగవ గుంపులు ఉన్నాం ఆ మూడు గుంపుల సావాసంలో మనం లేం మొదటి నుంచి కూడా ఆ మూడు గుంపులు శ్రమల పోతాయి మొదటి రెండు గుంపులు తెగవే పడి శాశ్వతంగా నరకానికి పోతాయి ఒక గుంపుని శ్రమల గుండా బయట దేవుడు అది మూడవ గుంపు కానీ ఆ మూడవ గుంపు కొరకే మనం దేవుడు సేవకు ఏర్పరచుకున్నాడు ఆ మూడవ గుంపుకి బుద్ధి చెప్పడమే వాళ్ళ పేరు మొదటి గుంపు సర్పంలు రెండవ గుంపు తేళ్లు అవి శాశ్వతంగా నరకానికి పోతాయి కానీ ఆ గుంపుకే మనం ప్రయాస పడుతున్నాం అందుకొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అందుకొని ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు ఇప్పుడు చూడండి ఏం జరిగింది ఇక్కడ ఆయన తిరిగి వచ్చినప్పుడు రెకనింగ్ ఉంటుంది ర్యాప్చర్ ఉండదు రెకనింగ్ అంటే ఏదో తెలుసా మీకు రెకనింగ్ అంటే ముఖాముఖిగా ప్రభుని దర్శించడం సంధించడం రెకనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ వర్డ్ అది పోయినా మనకి ఎంత వైద్య దొరకలేదు నిన్న సాయంత్రం దొరికిందా నేను బైబుల్ చదువుతుంటే బాగా అలిస్తున్నాను నేను ఇంకా గాడ ఎదురొస్తుంది లేదు నేను డేటా నేను నిద్రపోను ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ఎంత నిద్ర వస్తుంది నేను నిద్రపోండే ఏదో ఒక పని పెట్టేసుకోండి ఆటోమేటిక్ గా ఎందుకంటే ఆ సిస్టమ్ అది మంచిది కాదు మనకి అనిష్ పై నేను నాకు అప్పుడు ఈ పదం దొరికింది రెకనింగ్ అనే పదం వన్ వీక్ పట్టింది అది నాకు వెళ్తాను కొన్నిసార్లు అట్లనే దేవుడి విధానం ఆ మూమెంట్ దొరకదు దాని విలువ దాని కొరకు ప్రయాసపడి నువ్వు పొందుకుంటే చూడు దాని విలువ అంతగా ఉండదు ఫర్గెట్ అబౌట్ ర్యాప్చర్ ఇట్ ఈస్ ఓన్లీ రెకనింగ్ బాగా అర్థం చేసుకోండి దేర్ ఇస్ నో ర్యాప్చర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ దెర్ ఇస్ ఓన్లీ రెకనింగ్ అంటే ప్రభుని ముఖాముఖిగా చూడబోతున్నావు వెరుపు తూర్పును ఉదయించి పడబట్టి వరకు ఏ రీతి కాను మనుషు గమని రాకడును ప్రతి నేత్రము చూచును నో ర్యాప్చర్ ర్యాప్చర్ అనేది సీక్రెట్ సీక్రెట్ గా సంఘం మాయమైపోతుంది అనేది కానీ ఇక్కడ రెక్కడింగ్ అంది తిరిగి వచ్చినప్పుడు ఈ ముగ్గురు సేవకులని ముఖాముఖిగా చూస్తాడు ఈ ముగ్గురు సేవకులు ముఖాముఖిగా చూస్తారు ఈ ముగ్గురు గుంపులు అని ముఖాముఖిగా చూస్తారు మనం ఎక్కడ సకల గోత్రంలో రొమ్ము కొట్టుకొని పరిగెత్తిపోతారు వీళ్ళందరూ మనము సంతోషంతో ధైర్యంతో మన తండ్రిని మనం ఆహ్వానిస్తాం ఆయన పోయి పౌలిచ్చుకుంటాం ముద్దు పెట్టుకుంటాం మనం అటువంటి అనుభూతిలోకి మనం పోతాం ఎందుకు పోతాం మనం తీర్మనించుకున్నాం ఆ మూడు గుంపుల సమాసారం మనం లేదు అది సగం సత్యం సగం అబద్దము లోపాతీతమైన బోధ బిజినెస్ కి సంబంధించింది మొదటి సేవకుడు వస్తున్నాడు అండ్ సో హీ దాడ్ రిసీవ్ ఫైవ్ టాలెంట్స్ కేమ్ అండ్ రాట్ అదర్ ఫైవ్ టాలెంట్ సెట్ లాట్ డెలివర్స్ అంటూ మీ ఫైవ్ టాలెంట్స్ బిహోల్ ఐ హెయిన్ బిసైడ్స్ దేమ్ ఫైవ్ టాలెంట్స్ మోర్ నువ్వు నాకు ఇచ్చిన ఐదు తలాంతులు నేను ఇంకొక ఐదు తలాంతులు సంపాదించుకున్నావు ఎదిగో 10 తలాంతులు అంటే ఏమంటుండీ చూడండి హిస్ లార్డ్ సెడ్ అండ్ హిమ్ వెల్ డన్ టూ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ గుడ్ అండ్ ఫైత్ఫుల్ ఈ గుణగా ఉండాలా మనం మంచి సేవకు లాగా ఉండాలా లేక నమ్మకమైన సేవకుల్లా ఉండాలా అటువంటి వాడే తలాంతలని ప్రభు సేవ కొరకు వాడుకుంటాడు ను తిరిగి ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రభుకి నువ్వు సమర్పించాలి ఈ విషయం మీరు బాగా తెలుసుకోవాలా ఇది మని సంబంధించింది కాదు ఈ లోకంలో ఆశకు సంబంధించిన అసలే కాదు ఆయన నీకు ఎన్నో తలాంతలు ఇచ్చాడు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చాడు ఏదైనా గిఫ్ట్స్ పోలీస్ పిరిట్ గిఫ్ట్స్ ఇచ్చాడు వాటిని ఆయన మహిమ కొరకు వాడుకోవాలి సంఘక్షేమం కొరకు వాడుకోవాలా మనుషులు రక్షించిన కొరకు వాడుకోవాలా నీకు ఎంత పవర్ ఇచ్చాడో ఆ పవర్ వాడుకుంటావు నాకు కొంచెమే పవర్ ఇచ్చాడు ప్రభు నాకు కేవలం భాషావరం ఇచ్చిండు నాకు ప్రవేశవరం ఇవ్వలేదని ఏడువను నాకు అద్భుతాలు చేయవరం ఇచ్చాడు కానీ స్వస్థత వరం ఇవ్వలేదు నేను నేర్మను వాడికి స్వస్థత వరం ఇచ్చాడు వీళ్ళు చెయ్యటే మనుషులు పడిపోతారు నాకు కూడా వరం ఇవ్వాలని ఏడ్చేటైప్ కాదు మనం మనకు ఏ వరం ఇచ్చాడో ఆ వరంలోనే ప్రభుని మహమపరచాలా నీకు టీచింగ్ వరం ఇచ్చాడు అనుకో టీచింగ్ వరంలో పోవాలి ఎందుకంటే నేను ట్వంటీ ఇయర్స్ క్రితం ఆ మిస్టేక్ చేసిన నాకు ఉండే గిఫ్ట్స్ లేవన్ కాదు ఇప్పటికూ గిఫ్ట్స్ హీలింగ్ గిఫ్ట్స్ ఉండే మిరకేస్ గిఫ్ట్స్ ఉంటే చేస్తే అద్భుతాలు జరిగేవి ఆ రూట్ లో పోయి నేను రక్షణ సందేశాన్ని పక్కకు పెట్టినా మనుషులు స్వస్థతలు పొందిండ్రు భయంకరమైన రోగులు రోగులు స్వస్థత పొందినరు ఐసీలో ఉన్న వాళ్ళు లేచి వాళ్ళ కేసెస్ ఎన్నో చూసినా నేను ఎప్పుడూ విరవీగను ఆ రోజు నేను కొంత అహమున ఉన్నాను ఇప్పుడు నాకు అవన్నీ చిల్లర అటువంటి అద్భుతాలన్నీ చిల్లర దేవు దృష్టిలో అద్భుతం ఒక పాపి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ బంధనం ఆ అద్భుతం చాలా ఆశ్చర్యకరమైన ఎందుకంటే దూతలు ప్రభు కలిసి ఆ దినం కోరికి ఎదురు చూస్తారు ఒక పాపి రక్షణ బంధనం ఎంతో ఆశ్చర్యకరమైన కార్యం అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది చూడండి దేవుడు అతని బట్టి సంతోషించాడు ఇరవై రెండో హీ ఆల్సో దాడ్ రిసీవ్ టూ టాలెంట్స్ గేమ్ అండ్ సెడ్ లాడ్ అండ్ మీ టూ టాలెంట్స్ బి హోల్ ఐ హెయిన్ టూ అదర్ టాలెంట్స్ సమంగా నాకు రెండు తలాంతలు ఇచ్చినాం ఇది నేను ఇంకో రెండు తలాంతలు సంపాదించుకున్నాను తర్వాత మూడో వాడు వచ్చేట్టు ఈ మూడవ గుంపు చూడు చాలా కష్టం కదా హిస్ లాడ్ సెడ్ అండ్ హిమ్ వెల్ గుడ్ అండ్ ఫైత్ఫుల్ సర్వెంట్ రెండో వాడు కూడా గుడ్ అండ్ ఫైత్ఫుల్ సర్వెంట్ బీన్ ఫైత్ఫుల్ ఓవర్ అింగ్స్ నీకు ఇచ్చిన నేను కొన్నే అయినగాని ఓ విశ్వాసంగా ఉన్నాను ఇంకొక రెండే శలా అయిన గానీ విశ్వాసంలో దాన్ని వాడుకున్నావు నువ్వు కాబట్టి ఐ విల్ మేక్ ది రూలర్ ఓవర్ మెనీ థింగ్స్ అర్థమవుతుందా సేవకులని రూలర్స్ లాగా మార్చుకుంటాడు దేవుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలా మనం ఆయనతో పాటు ఇందాక చూసినాం కదా సహించిన వారమైతే ఆయనతో పాటు ఏదో ఆ వాక్యానికి తగినట్లుంది మన పాటలు మన పాటలు ఎప్పుడు వాక్యానికి తగ్గినట్లయితాయి కాబట్టి ఐ విల్ మేక్ ది రూలర్ ఓవర్ మెనీ థింగ్స్ ఎంటర్ దో into the joy of the lord aina santoshamlo manam paalpodutam adi edalini santoshanni measure cheyalem atvanti santosham untadare ee lokamlo manaku santosham ledhi kani prabhu le eppudu anandistharu anta manam ee lokamlo denni batti santoshincham pedda television kuda santoshincham pedda rifle kuda santoshincham pedda kaar kuda santoshincham pedda illu kuda santoshincham nenu ee roju kuda kindane vaadukunta andune na levanu ga anni ichche devudaki aina ga nenu kindane vaadukunta eduko telusa denni nenu train cheskovali kaabatti denni nenu train cheskovali body ni tame cheskovali body ni దీన్ని ఛేదించుకోవాలని దీనికి కంఫర్ట్స్ అలవాటు చేయలేదు ఎందుకంటే ఇంకా భయంకరమైన శవల పోతున్నాం త్వరలో మనమందరం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నేను చెప్తున్నా మీకు ఇష్టమున్నా లేకున్నా మీరు అంతా శ్రవలకుం పోతారు ఎందుకంటే మీరు మీరు తీర్మానించుకున్నారు ఎటువంటి సేవలు అనుకోరు అంతేనా మీరు తీర్మానించుకున్నారు ఎటువంటి సేవలు అనుకోరు ఆయన మిమ్మల్ని నేను మీకు చూపించిన ఆమోస్ ఏదామన్నా ఆయన తన చెంగున ముడివేసుకున్నాడు ఒక చిన్న గుంపుని ప్రభాత తన చెంగున ఒక చిన్న గుంపుని ముడివేసుకున్నాడు మన ప్రభు మనల్ని ఆయన చెంగున మురివేసుకున్నాడు మనం ఆయన ఆయనలో తాచబడ్డ వాళ్ళం మనకి ఎటువంటి హాని తలపెట్టలేరువాడు ఎందుకో తెలుసా మనం ఎవరికి దొరకం ప్రకటన విన ప్రాణం చూసినాం ఆ స్త్రీని పోలిన సూర్యుని ధరించుకున్న స్త్రీ చంద్రుని ధరించుకున్న స్త్రీ మన గుంపు మనల్ని సైతం కూడా ముట్టడానికి ప్రయత్నించలేడు ఎందుకంటే మనం సీల్ చేయబడ్డ వాళ్ళం మనల్ని ట్రై చేస్తుంటాడు ప్రకటనకి కానీ ప్రభు మనల్ని తప్పిస్తాడు మనకి రెక్కలిస్తాడు ప్రతి శ్రమ నుంచి ఎగిరిపోవడానికి రెక్కడిసిన అక్కడ వాక్యం కాబట్టి మనం అందరూ శ్రమల నుంచి తప్పించుకుంటా ఉంటాం ఎందుకంటే మనం మంచి స్పెషల్ సేవ అప్పగించబడింది శక్తికి మించిన ప్రయాణం ఏలి అన్నాడు అటువంటి సేవ నీకు నాకు అప్పగించబడింది అందుకే మనం ఇక్కడ ట్రైనింగ్ పొందుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఇరవై నాలుగో శ్రమంలో దెన్ హీ విచ్డ్ రిసీవ్ కేర్ ఐ యూ దిట్ తో ఆర్ట్ అండ్ హార్డ్ మ్యాన్ మన ప్రభు మీద సరుగుతున్నాడు ద్వేషిస్తున్నాడు వీడు మూడవ వాడు తో ఆర్ట్ అండ్ హార్డ్ మ్యాన్ రీపింగ్ వేర్ తో హ్యాస్ నాట్ సోన్ నేను వితని చోట్ నువ్వు వితని చోట్ల పోయి వాడవు హాట్ స్ట్రాట్ పంట లేడీ స్థలంలో కూసేవాడవు మన ప్రభు గురించి అంత తప్పుగా మాట్లాడుతున్నాడు వీటి వాక్యం తెలియదు మన సేవకుడే లాస్ట్ ఫెలో వీడికి మన ప్రభు గురగ నువ్వు హార్డ్ మేర్ అంటున్నాడు ప్రభుని పట్టుకో ఆయన హార్డ్ మేనా ఆయన ఎంత దీర్ఘ శాంతము దయగలవాడు ఎంత ప్రేమగా వాడు హార్డ్నెస్ ఆయనలో ఒక స్థలంలో హార్డ్నెస్ చూపించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క స్థలంలో ఎరుసలింపు పట్టణానికి వచ్చినప్పుడు ఆయన దాన్ని చూసి ఏడ్చేవాడు గొప్ప జన సమూహాన్ని చూస్తే ఏడ్చేవాడు ప్రయాణంలో ఎక్కడ మురిచెళ్ళిపోతారో అని వాళ్ళకందరికి ఐదు రొట్టెలు రోడ్డు చేపలు పంచిపెట్టినవాడు దీన మనసు గలవాడు సాత్వికుడు ఆయన ఎక్కడ హార్ట్నెస్ ఉందా క్రీస్తు చేసినందు పరిశుద్ధత ఉంది ఎక్కడది హార్డ్నెస్ తగ్గింపు జీవితం సరళత జీవితం అంత తగ్గింపు జీవితం ఉన్న వీడు అంటున్నాడు యువర్ ఆ హార్ట్ మ్యాన్ అంటున్నాడు నిందలు పోయినాడు కదా దేవుని మీద నిందలు పోస్తున్నాడు సేవు కూడా ఇచ్చిన తలాంతిని వాడుకోలేదు దాని భూమిలో పాతి పెట్టిన అంటే దేనికి పనికి రాకుండా ఆ తలాంతిని సీల్ చేసుకున్నాడు ఇచ్చిన తలాంతి వాడుకోవాలి కానీ దాన్ని వాడుకోకుండా దాన్ని మరువు పెట్టికున్నాడు ప్రభు తిరిగి చూపిస్తుంది విషయ తలాంతి నీకు వాపస్ ఇస్తున్నాను అప్పుడు ఏమన్నా చూడండి హిస్ లాడ్ ఆన్సర్ అండ్ సెడ్ అంటు హిమ్ విక్ సర్వెంట్ ఈ సేవకునికి రెండు గుణగాలు ఉన్నాయి వీడు విక్కుడు అంటే దుష్టుడు దుష్టత్వంలో ఉన్న సేవకుడు అంటే ఎవడు వెంబడించో అర్థం చేసుకోండి దృష్టిని వెంబడించాడు దాని తర్వాత స్లాక్ఫుల్ స్లాక్ఫుల్ అంటే లేజీ ఫెలం దేవుని సేవ అంటే లేజీ సువార్త పని అంటే లేజీ వాడికి ఆ చురుకుదనము ఆసక్తి కనిపించదు వాడిలో అటువంటి సేవకుడు కార్యకర్తలు మీ ఇంటికి సేవకు నేను మీ ఇంటికి ఏమి ఇస్తావు నా దగ్గరకు వస్తే ఏమి చేస్తావు అనే సేవకులు వీరు అత్యంత ఈ ప్రపంచంలో మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు నేను పేర్లు తీసుకున్నా గొప్ప గొప్ప సేవకులు మన కాలంలో అపాయింట్మెంట్స్ ఇవ్వరు డొనేషన్ ఇవ్వబోతున్నా అంటే మన స్పెషల్ గా బయటకు వచ్చి డొనేషన్ చెక్ తీసుకుని మనకి పేరు చేసిపోతారు గొప్ప గొప్ప సేవకులు నేను వాళ్ళ పేర్లు చెప్పాను ఎవిడెన్సెస్తో పాటు నాకు దొరికినాయి నాకు చూపించిన మీరు అర్థం చేసుకోవాలి మనం ఆ టైప్ కాదు అంతే కదా కాబట్టి మనము ఆ టైప్ కాదు మనం దానికి రివర్స్ టైం మనం ఖర్చు పెడతాం మనుషుల మీద చెప్పేదానికి బాగా డబ్బులు లేదు అవి ఆయన ఇచ్చినా వేయగల నేనంటా మనం మనుషుల మీద ఖర్చు పెడతాం మందిరాల మీద ఖర్చు పెడతాం అది ప్రమాణం బయటపరచుంది మన డబ్బు మనమే ఖర్చు పెట్టుకుంటాం సేవలో ఎవరి నుంచి ఒక పైసై ఆశించం మనం చేసిన ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసుకుంటాం ఈ సేవ ఇంతకాలం ఎట్లా నడిపిస్తుంది దేవుడు అని నమ్మదగిన పడతాను తన దగ్గరికి ఇస్తాడు ఎందుకంటే దీనికి ఆసక్తి ఉంది కాబట్టి రకరకాల తలాంతరించాడు దేవుడు మనకి ఇప్పుడు ఏమైనా చూడండి చివరి ఇరవై ఏడవ వచ్చినో ఆర్టెస్ టు మనీ టు దేంజెస్ అండ్ దెన్ అట్ మై కమింగ్ ఐవ్ రిసీవ్డ్ మై ఓన్ విత్ యూజ్ అని నువ్వు నా గురించి అంత కఠినంగా మాట్లాడుతున్నావు నేను విత్తని స్థలంలో పంటను పోయి వాడన అట్లాంటి వాడిని అయితే నువ్వు షౌకర్ దగ్గర పెట్టిండాల్సింది తిరుగుసారి రావాల్సిన ఇంట్రెస్ట్ తీసుకుంటుంది అని అంటున్నాడు దాని తర్వాత ఏమైనా చూడండి ఈ వాక్యం మీకు అర్థం కాలేనొచ్చు ఈ వాక్యం మీకు అర్థం కావాలి ఇవన్నీ మీరు ధ్యానించినారు కానీ అసలు అయితే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది ట్వంటీ నైన్ చాలా ముఖ్యమైన వాక్యం సేవ జీవితంలో నీకు నాకు ఫర్ అంటూ ఎవ్రీ వన్ దట్ హ్యాత్ ఫర్ అంటూ ఎవ్రీ వన్ దట్ హ్యాథ్ బి గివెన్ కలిగి ఉన్న అనుగ్రహించబడును And he shall have abundance. కలిగిన వానికి అనుగ్రహించబడను సమృద్ధిగా ఈ విషయం అర్థం చేసుకోండి నీ తలాత్రి నువ్వు పొందుకొని సేవలో వాడుబుట్టే నీకు ఇంకా సమృద్ధిగా ఇస్తాడు దేవుడు గిఫ్ట్స్ మనం అదే మన జీతంలో చూసుకున్నాం మనం అన్ని గిఫ్ట్స్ ఒకేసారి రాలే మనకి ఒక గిఫ్ట్ తర్వాత ఒకటి ఒక గిఫ్ట్ తర్వాత ఒకటి అక్కడొచ్చి పేతుల జీతాలలో మనం చూసినాం కదా పైకప్పుల మీద వాళ్ళు పెద్దకొస్తు పండగ రోజు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే పర్షుదాత్మక కుమరింపబడింది దాని ఏమైంది ఎవరైనా చెప్తారా పోలీస్ ప్లేట్ పైన గదిలో ఉదయం పడింది మార్నింగ్ వాళ్ళు అందరూ పెద్ద కొస్త పండుగ దేశమంతా చేస్తుంటే శిష్యులు పండగ చేయలే నేను రుజువు ఎన్నిసార్లు ఆ పుస్తకాలలో ఒక్క పండుగ చేయలేవాళ్ళు ఏ పండుగ చేయలేదు మన ప్రభు పుట్టుక కూడా చేయలే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ లోకం అంతా పెద్ద రోజు పండగ చేసుకుంటుంటే వాళ్ళు ఆ మిద మీద పోయి పై పై పై గదిలో ఉండి వర్షిప్ చేస్తున్నారు ప్రభు వర్షిప్ చేస్తుంటే ఉదయం పర్షాత్మ పొందుకుంది అందరి మీద పడింది కదా పర్షాత్మ మొత్తం అభిషేకం దాని తర్వాత వాళ్ళు సాయంత్రం కిందికి దిగొచ్చారు వర్షిప్ అయిపోయినాక కిందికి దిగొచ్చినాక అప్పుడు వాళ్ళు భాషలో మాట్లాడి సెకండ్ గిఫ్ట్ అప్పుడు వచ్చింది మార్నింగ్ టు ఈవినింగ్ వర్షిప్ చేసిండ్రు అప్పుడు వాళ్ళు భాషల్లో మాట్లాడుకుంటే కిందికి వస్తే వీళ్ళందరూ చూసి ఫీల్ మా భాషలో మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోయినాడు దాని సమస్య విషయం నేను చూపించిన ఎందుకు వాళ్ళ భాషలు మనుషులకు అర్థమయ్యే భాషలు ఈ రోజు భాషల్లో నీకు నాకు ఎందుకు అర్థం కావట్లేదు నేను కూడా భాషలో మాట్లాడతాను నువ్వు మాట్లాడతావు సిస్టర్ అందరూ మాట్లాడతారు భాషల్లో వాళ్ళు మీ ఆ భాషలు మీకు అర్థం కాదు నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడుతున్న భాష నాకు ఆత్మ తెలిసి నువ్వు ప్రభుని శుద్ధిస్తున్నావు గనపరుస్తున్నావు అని వేడుకుంటున్నావు లేక నా పక్షంలోనో ఇం ఇతర పక్షంలోనో విజ్ఞాపన చేస్తున్నావు అని తెలుస్తుంది కానీ ఆ భాష అర్థం నాకు తెలియని అవసరం లేదు కానీ ఆ రోజు వాళ్ళు ఈ భాష మాట్లాడుతుంటే రకరకాల దేశస్తులకు అర్థమైన భాష ఎందుకు అర్థమైంది మీకు తెలుసు నేను చెప్పిన ఒక రోజు పస్కా పండగ చేసుకోవడానికి ఇసలు ప్రపంచం అంతటి నుంచి తరలిచ్చేవాళ్ళు ఒక రోజు వీళ్ళు రెండు వేల సంవత్సరాలు చెదిరిపోయిన వాళ్ళు వీళ్ళందరూ చెదిరిపోయి పండగకి పట్టణానికి వచ్చి బలి అర్పించడానికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు ఏ దేశంలో చెదిరిపోయినారు ఆ దేశ భాష నేర్చుకున్న కాబట్టి పండగకి వచ్చినప్పుడు ఈ శిష్యులు మాట్లాడుతున్న భాషలు వాళ్ళకు అర్థమైంది అది విధానం ప్రభు చూపించిండు శిష్యుల ద్వారా సువార్త ప్రపంచానికి అంతా విస్తరించాలి బహుశా అందులోకి కొంతమంది స్వీకరించేమో శిష్యుల సేవ జీవితంలో ఎంతమంది రక్షణ పొందిన మంది ఫారినర్స్ రక్షణ పొందినారెం బ్యాప్టిజం పోయి సంతోషంగా వాళ్ళ దేశానికి వాపస్ వెళ్ళిపోయి అట్లా స్ప్రెడ్ అయింది సువార్త మీకు తెలుసా ఎక్కడ మీరు చూడరు హిస్టరీ బుక్స్ లలో బట్ బైబుల్లో ఒకసారి చూస్తారు సువార్థ ఎట్లా స్ప్రెడ్ అయింది ప్రపంచానికి అంత దాని ఈ నూట మంది మూడు మంది దాని తర్వాత మంది కావడం దాని కొన్ని లక్షల మంది అయిపోయింది రోజు కోట్ల మంది అయిపోయి రోజుకి ఇప్పుడు ఏమైందో చూడండి ఇక్కడ అండ్ హీ షాల్ హ్యావ్ అబండెన్స్ బట్ ఫ్రమ్ హిమ్ దట్ హ్యాథ్ నాట్ షాల్ బీ టేకన్ అవే ఈవెన్ దట్ విచ్ హీ హ్యాథ్ అండ్ క్యాస్ట్ ది అన్ ప్రాఫిటబుల్ సర్వెంట్ ఇష్యూ ది అవుటర్ డార్క్నెస్ సేవకుణ్ణి నరకంలో పడేస్తారని ఇక్కడ ముప్పై వర్షంలో సేవకుణ్ణి నరకంలో పడేస్తారంది తర్వాత ఇరవై తొమ్మిదో వర్షంలో ఏమంటున్నారు సార్ వాటి దగ్గర ఉన్నది తీసి పది తలాతులు ఇస్తున్నాడు ఎవరి దగ్గరైతే పది తలాంతులు ఉన్నాయో ఈ చివరి తలాంతుని కూడా తీసి పది తలాతుల వాటికి రెండు రెండు తలాతుల వాళ్ళకి కదా మీకు అర్థమైందా దేవుని వాక్యాన్ని జనప్పుడు ఆయన ఆత్మాభిషేకం పొందుకున్న నువ్వు వాటి వరకు కనిపెట్టుకోవాలి కనిపెట్టుకోవాలి ఎందుకంటే ప్రొగ్రెసివ్ రెవల్యూషన్ నీ సేవ ఆయనకు తెలుసు నువ్వు ఫైవ్ టాలెంట్స్ నిన్ టాలెంట్స్ గా మార్చబోతున్నావు అయినా అది సరిపోదు అందుకే ఇంకొక టాలెంట్ యాడ్ చేస్తుంది అంటే నీకు లెవెన్ టాలెంట్స్ ఉంటాయి తీసేవలం అంటే ఇంకా అధికంగా నీకు తలాంతం ఇవ్వబోతున్నాడు తలాంతలు అంటే మెటీరియల్ బెనిఫిట్స్ కాకు బాగా తీసుకోండి ఆయన బ్లెస్సింగ్స్ ఆ రీతికి స్పిరిచువల్ గా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మెటీరియలిస్టిక్ గుండవు కార్ అనేది బ్లెసింగ్ కాదు ఇల్లు అనేది బ్లెసింగ్ కానీ కాదు ప్రాస్పెరిటీ బ్లెసింగ్స్ కానిగా అవి వాటి పరిణామాలు ముందు బ్లెస్సింగ్స్ వస్తాయి దాని తర్వాత ఇవి బయటకు వస్తాయి కానీ బ్లెస్సింగ్ కి ప్రాధాన్యత ఇస్తావా పరిణామానికి ప్రాధాన్యత ఇస్తావా కాస్ట్ ప్రాధాన్యత ఇస్తావా బ్లెసింగ్ కి ప్రార్థిస్తావా నేనైతే తీర్మానించుకున్నా నేను బ్లెస్సింగ్ కి ప్రాధాన్యత అవును బ్రదర్ బ్లెసింగ్ ఇవ్వడం వల్ల మొబైల్ ఫోన్ వచ్చింది అవును వచ్చింది కానీ మొబైల్ ఫోన్ ప్రాధాన్యత ఇస్తా నేను బ్లెసింగ్ ఎందుకంటే అది కదా ముఖ్యమైన అది లేకుంటే ఇది ఇది రాదు కదా దీన్ని నేను ప్రేమించాను ఈ లోకంలో ఎన్నో గిఫ్ట్స్ ఇస్తున్నాడు దేవుడు లోకాతీతమైన గిఫ్ట్స్ వాటిని నేను ప్రేమించను ఆయన మహిమ కొరకు వాడుకుంటా ఏదనే కానీ మొబైల్ ఫోనే కానీ ఎనీ సిస్టమే కానీ ఆయన మహిమ కొరికే వాడుకుంటా అన్ని ఇచ్చిన దేవుడు ఆయన కానీ నేను నా స్వార్థం కొరకు నేను ఏమి వాడుకోను ఎందుకు వాడుకోను ఈ సీక్రెట్ అర్థమైంది కాబట్టి నీకు కలిగిన తలాంతులని నువ్వు డబుల్ చేసుకోవాలి సేవలో నీకు అందుకే ఇవన్నీ ప్రొగ్రెసివ్ గా రివీల్ అవుతూనే ఉంటాయి ఒకదాని ఒకటి ఒకదాని రివీల్ అవుతూనే ఉంటాయి కాబట్టి చూడండి మన ప్రభు జీవితంలో ఏ రీతిగా అయితే ఆ పస్కా పండగ ఆరంభైందో నీ జీవితంలో కూడా నువ్వు పస్కా అనుభవం పొందాలా అది స్టార్టింగ్ పాయింట్ పస్కా పండగ అనుభవంలో నువ్వు పోవాలా ప్రతిరోజు వదకేబడ్డ గొర్రె పిల్ల జీవితం నువ్వు అనుభవించాలా శ్రమలు ఉండాలా శ్రమలు లేకుంటే నీకు నేను చెప్తున్నాను నువ్వు ప్రభుకి ఎంతో దూరంగా ఉంటావు చాలా దూరంగా ఉంటావు ఆయన కల్పి ఆయన ఎందుకు కల్పిస్తారు శ్రమలు బాగా తోసుకోవాలి ఆయనకి ఇంకా సన్నిహితం అనుకో సుఖంగా ఉంటే ప్రార్థనలు సరిగ్గా చేయవే ఒక గంట ప్రార్థన చేయలేము మనం అదే కష్టం ఉంటే కన్నీళ్లు విడుస్తూ గంటలు గంటలు ప్రార్థన చేస్తాం అప్పుడైనా సన్నిధికి వస్తున్నాను కదా కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి నీకు శ్రమలు కావాలా సుఖం కావాలా నువ్వు ఏ జీవిస్తావా యాకబులాగా జీవిస్తావా ఇవి రెండు గుంపులు క్రైస్తవ గుంపులు ఎండీ టైమ్స్ లో కాబట్టి కొన్ని విషయాలు మీకు చూపించేసి ఈ రోజు ముగిస్తాను పసుకా పండగ అనుభవము నువ్వు గొర్రె పిల్లలు జీవితము ఈ లోకంలో నేను మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నా తోడల మధ్యన పంపిస్తున్నా గొర్రెల్లారా నేను మిమ్మల్ని తోడల మధ్యన పంపిస్తున్నా నువ్వు నచ్చు కదా ప్రభు తోడల మధ్యలో ఎందుకు పంపించిన ప్రభావ సింహాల మధ్యలో పంపించే ప్రభు అని అలా దగ్గర పంపించే ప్రభు అచ్చి కదలు అనవు ఏమంటు తెలుసా ప్రభావ తోళ్ళ దగ్గర ఎందుకు పంపించిన ప్రభు అవి నన్ను రక్కేస్తే ప్రభు అవి రక్కెలనిగా పంపించింది అవి రక్కేస్తుంటే నీ పక్కన నీ బలైనలాగా పొడుస్తా ఉంటే అప్పుడు నువ్వు ప్రభు ఆ ప్రభు ప్రార్థన చేస్తావు లేకుంటే లేకుంటే ఏమని ఈ లోకం ఈ లోకం ఈ లోకం ఈ లోకం నాది అని ఈ లోకంలో నేను ఇది సంపాదించుకోవాలా ఒక ల్యాండ్ సంపాదించింది ఇంకొక ల్యాండ్ సంపాదించుకోవాలి ఒక కార్డు సంపించుకోవాలి ఇక్కడ తప్పించుకోవాల పక్కన ల్యాండ్ నా పోతు పొలం ఉంది ఎవడు వేసిండు కన్ను ఆహాబ్ వేసిండు ఆహాబుకి ఎంతో ఉంది ల్యాండ్ ఆయన కానీ నా ద్రాక్ష తోట మీద కన్ను పడింది వాటి అట్లా తయారీస్తాం మనం ఏషా కూడా అంతే కదా ఎవరి అికుడికించారు చిక్కుడికించదు ఎవరి యాకో పోయి నువ్వు కష్టపడ నువ్వు కష్టపడి తెచ్చుకోవాల్సింది పోయి ఎవరిందో ఆశిస్తున్నావు అది కలిస్తాం మనం ఎవరిది ఆశించాం ఎవడి భారం వాడే మోసుకోవాలని వాక్యం చెప్పిపోవాలి నీ భరం మోసుకోవాలే నా చేతనితీ నీ బారం మోస్తా నీ చేతనికను నా భారం వస్తావు అంతేగాని నా భారమే నేను మోసుకోవాలా ఆ ప్రయాసంలో మనం పోవాలా అన్న సేవ జీవితం మనం ముగించుకోవాలి చెప్పాలా అందుకే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు మనం చెప్పాలని కానీ ప్రేమతో చెప్పాలా ద్వేషంతో ఎందుకంటే పాత నిబంధన కాలంలో వాళ్ళకి చాలా ద్వేషం ఉండే ప్రవర్తన కోపం ఉండే ఉద్రేకం కానీ మనం దాని సప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ప్రేమ సిద్ధాంతం ప్రేమతోనే మనుషులకు చెప్పాలా మనం లేకపోతే ఇప్పుడు నాకు ఒక పాసర్ వాక్యం చేస్తుంటే కొన్ని సంక్షులు తిన నేను ముక్కు కోసి మందు వాడి మాట వింటాడా నేను నీకు మన మన సంస్కృతిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాడు మీకు ఎప్పుడు ఆడు తుంటరి పిల్లడు ఉంటాడు ఆడ ఊరికి తుంటరి పని చేసి సతాయిస్తుంటే నీకు విరక్తి వచ్చి వాడిని పడతావు కొడితే వాడు ఏడుస్తూ ఉంటాడు విపరీత ఏడుస్తూ ఉంటాడు అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఫ్రిజ్ లోకి వెళ్ళిపోయి చాక్లెట్ తీసుకొచ్చి వాడికి ఇస్తావు వాడు చాక్లెట్ ఇస్తే పాడిస్తాడు నువ్వు కొట్టి చాక్లెట్ ఇస్తే వాడికి ఇష్టమా ఇది ఒక్క సీక్రెట్ నేర్చుకోండి సేవలో నువ్వు సువార్త ప్రకటించాలంటే హిట్టి సువార్త చెప్పకండి అర్థమవుతుందా ప్రేమతో చెప్పండి మనిషిని ప్రభుత్వం తా ఆకర్షించుకోండి దాని కొరకు ప్రయాసపడండి చాలా టైం తీసుకుంటుంది ప్రయాసపడండి మనం ప్రభుత్వ టైంలే కదా ఇది అది ఆయన టైం కాలంలో సమయంలో అయినా దీనిలో ఉన్నాయని దానిలో చూస్తే ఆయన ఇచ్చిన టైం కాబట్టి మనము ఆయనకే సమర్పిస్తాం మనం అట్టు ఓర్పుతో సువార్త ప్రకటించే ప్రయత్నిస్తాం గ్రాడ్యువల్ గా అంటే స్టెప్ బై స్టెప్ చెప్పాలి ఒకేసారి చెప్తే మనుషులు స్వీకరించలేదు తర్వాత దేవుడు మనకు విధానం చూపించండు మనము ఎవరిని కూడా కించపరచద్దు వారి విధానాలను కించపరచద్దు వారి సంస్కృతిని కించపరచద్దు వారి దేవుళ్లను వారి దేవతలను కించపరచద్దు కేవలం ప్రభు ప్రేమనే చూపిస్తాం సువార్థ రూపకంగా ఆ రీతిగానే మనం ప్రభు ప్రజలని ప్రభుత్వం నడిపించుకోవాలి ప్రభు మనకంత విధానం ఏర్పి మీరు ఆ రీతిని చేస్తున్నారు సేవ జీవితం కాబట్టి వదకుతర్రెల్ల జీవితం అనుభవం మీరు ఎందుకు ప్రభావ నాకు ఇంకా ఎంతకాలం ప్రభావ అన పిల్లలేదు ఆయన ఎంతకాలం అనుభవించామంటే అంత అనుభవించాను ఎందుకంటే నువ్వు ఆయన ఆయనతో పాటు పరిపాలించబోతున్నావు ఆయన తిరిగి వచ్చినప్పుడు నీకు బహు అధికారం ఇస్తాడు అందుకే మనం చూసినాం రఘణ కూడా భూరాజులుగా మిమ్మల్ని తయారు చేస్తానండి ఎవరు భూ తయారు చేస్తాను భూరాజులు తప్ప ఎవ్వరు ప్రభు చెప్ప కోలేరు పరలోకరాజుల్లో మనం చూసినాం ఆ ప్రవచన ఆ వాక్యం భూరాజులు తప్ప ఎవ్వరు మందిరంలోనికి అడుగు పెట్టలేరు గొప్ప దాని వెలుగులో సంచరిస్తున్నారు కానీ పర్లోక లోనికి మందిరంలోనికి ఎవ్వరు పోలేకపోతున్నారు అక్కడ చూసిన మన దర్శనం ఎన్ టైమ్ అది అంటే ఇంకా పర్లోకంలో ఏం జరుగుతుంది ఫైనల్ పిక్చర్ చెప్తున్నాడు అక్కడ ప్రభుత్వ సన్నిహితంగా పోవాలా ఆ మందిరంలోనికి పోవాలా గొరపిలనే దానికి ఆ మందిరానికి వెలుగు అని అక్కడ ఆయన వెలుగులోనికి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు భూరాజుగా తయారు కావాలా భూరాజులంటే వారు ప్రజలకి పరిపాలించేవాళ్ళు సేవకులు నిస్వార్థతతో పరిపాలించే సేవకులు వాళ్ళు కాబట్టి అటువంటి సేవకులే రాజుల వంశంగా రాజుల పత్రికలను చూస్తారు ఒక అటువంటి రాజు లాగా తయారు కావాలా నువ్వు చూడండి బస్కా పండ్ బస్కా పశువు అనుభవం పొందుకోవాలా తెల్లవారి అంటే చనిపోయినాక పులిన రెట్ల పండుగ దేనికి సంబంధించింది అంటే సంబంధించింది మన ప్రభు భూస్థాపనికి రంగురాజు చెప్తున్నాడు మనం ఆయన మరణ భూస్థాపన పురుగులో పాల్పొందిన వరం మనం కూడా భూస్థాపన చేయబడిన అందుకే బాప్స గురించి మాట్లాడతారు అక్కడ బాప్తివం దేనికి సంబంధించింది సమాధి తో పెట్టకి సంబంధించింది నువ్వు అందులో మునిగినవంటే సమాధి చేయబడుతున్నావు నువ్వు చనిపోయిన వాడవు సమాధి చేయబడ్డవు దాంట్లో నుంచి తిరిగి బయటకు వస్తున్నావు పునరుద్ధరణ పొందినవాడు వాప్తి సము దానికి సంబంధించింది సమాధికి పునరుద్ధానికి సంబంధించింది అంటాడు పౌల భక్తులు అంత తేటగా చెప్తాడు బాప్సం ఎందుకు పొందుకోవాలి పాపం పొందకపోతే రక్షణ పొందమంటారు దొంగ పొందకొనే రక్షణ పొందింది శిల మీద కానీ నీకు అనుగ్రహించబడినప్పుడు నువ్వు పొందాలా ఎస్పీ సార్ పాపం పొందాలా ఎందుకంటే శిష్యులందరూ ఆ రీతికి పొందినప్పుడు మనం చూస్తాం పండగ పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం ఆ పండగ మనం ఆ పండగను అక్కడనే పరిశుద్ధంగా జీవించాలా రక్షణ పొందిన ఆయన కొరకు మరణించిన వాళ్ళం ఈ లోకంలో ఆయన మనలో పాల్గొనే వాళ్ళము పరిశుద్ధంగా జీవించాలా దాని తర్వాత నువ్వు పెంత కోసం అభిషేకం ప్రతిరోజు పొందుకోవాలి ఉదయం లేసినప్పుడు ప్రవ్వా నూతనంగా నా మీ ఆత్మ అనుగరించి ప్రవ్వా అన్న ప్రార్థనతో ఆరంభం కావాలి మీ ఆయన ఆత్మ పొందుకునేంత వరకు విడిచిపెట్టద్దు ఆదరణ ఉంటుంది ధైర్యం వస్తుంది ఎక్కడ ధైర్యం తర్వాత పరుషు ఆత్మ పొందుకుంటే కొద్ది శరీరం ఈ శరీర నిన్ను ఏమీ చేయలేదు ఇది చనిపోయిన శరీరం ఇది అందుకు పరుషాదం పొందుకోవాలా పరుషాద పొందుకున్నప్పుడు ఎందుకు మనుషులు కోరుకుంటారు మీకు పాపపు నియమాలన్నీ పోతా ఉంటాయి బయటకెళ్ళి అందుకే నీ శరణం కొట్టుకుంటా ఉంటుంది నీ శరణం భరించలేదు పరిశుద్ధి నీ ఆత్మను నువ్వు పరిశుద్ధంగా తయారు కావాలి అందుకే ఆయన ఆత్మను పొందుకుంటుండాలా పరిశుద్ధంగా తయారవుతుండాలా ఆయన కొరకు కనిపెట్టుకోవాలి నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఎంతసేపు పరిశుభా పొందుకుంటే అంత అద్భుతమైన అనుభూతులకు మీరు పోతారు నేను మీకు చూపించిన కొన్నిసారి నా అనుభవం మీకు మీరు కూడా అనుభవం నేను పొందుకున్న అనుభవం నీ ఆత్మ నీ శరణులకి సెపరేట్ అయిపోతుంది పరలోకంలోకి వెళ్ళిపోతుంది దేవుని చెంతలకు వెళ్ళిపోతుంది అక్కడ దూతలతో పాటు కలిసిపోతుంది నీ ఆత్మ తిరుగుతుంటుంది పరలోకంలో అటువంటి అనుభవంలోకి వస్తావు కొంచెం భయనేస్తుంది కొంచెం ఫస్ట్ టైం అనుభవం భయనేస్తుంది నీ ఆత్మ నీ శరణకి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నుంచి నీ ఆత్మ నీ శరణం చూస్తే నీకు భయనేస్తుంది అయ్యో నాకు ఏమైపోయింది అని కానీ ఆ అనుభవంలో పోయే నీకు అనిపిస్తుంది ఇది ఎంత చెత్త లోకం ఇది ఇది ఎంత పాపపు లోకం పెళ్లిపోయిన లోకం ఇది ఈ శరణం ఎంత దౌర్భాగ్యమైంది అంటాడు కదా పౌలు దౌర్భాగ్యమైన ఈ నుంచి నాకు ఇమ్ముది కల్పించేవాడు ఎవడు అంటాడు అంటే పౌలు కూడా అనుభవం ఉన్నట్టే కదా నీకు నాకున్న అనుభవం అట్లాంటి అనుభవంలోనికి మనం అందరం పోవాలి ఇక్కడ అటువంటి అనుభవంలో పోతేనే కానీ నువ్వు ఆయన స్పెషల్ గా జీవించలేవు అటువంటి జీవితంలోనికి మనం రావాలా ఆ పెద్ద కొత్త పండగ అనుభవం రావాలా దాని తర్వాత ఏ పండగ బూరెల పండగ బూరెల పండగ అంట ఫెస్టివల్ ఆఫ్ ట్రంపేట్స్ ఆ పండగ ఆయన రాకడాకు సంబంధించింది ప్రతి పండుగ యేసు రావు జీవితంలో నెరవేరింది ఫెస్టివల్ ఆఫ్ ట్రంపేట్స్ ఆయన రాకడాకు సంబంధించింది దాని తర్వాత ఏ పండగ పర్వసాల్లో పండగ పర్ణశాల పండగ అంటే మనము ఆయన మహిమలోనికి ప్రవేశించే పండుగ పర్మశాల అంటే బూత్ అంటాం కదా బూత్ అంటాం బూత్స్ అంటాం ఫెస్టివల్ ఆఫ్ బూత్స్ కూడా అంటే పర్ణశాలల పండగ అంటే ఆయన మహిమలోనికి మనం ప్రవేశించబోతున్నాం ఆ ఆయన మహిమలు తిరిగి రానై ఉన్నాడు ఆయననే ఆ పర్ణశాల ఆ పర్ణశాలలో మనం పాల్పొందా అదే ఆ యొక్క పండుగలకు మన జీవితంలో మనం ఆ పండుగలకు సాదృష్టం నీ జీవితంలో కూడా ఆ పండుగలు అన్ని నెరవేరినాయి ఒకసారి గమనించుకో ఈ పండుగలన్నీ నీ జీవితంలో నెరవేరినాయి ఇప్పుడు నీ సేవా జీవితంలో ఈ పండుగలు నిరగడబోతున్నాయి ఆత్మీయ జీవితంలో నీ సేవలోకి వచ్చే వాళ్ళందరూ ఈ పండుగల అనుభవంలో పోతూ ఉంటారు వాళ్ళు కూడా పసకా పశువులుగా తయారవుతారు వాళ్ళు కూడా పులినరోట పండగ తయారవుతా ఉంటారు దాని తర్వాత పెద్ద గస్తు దాని తర్వాత ప్రథమ ఫలపల పండుగ గురించి ప్రథమ ఫలపల పండుగ తర్వాత పెద్ద కోస్తు దాని తర్వాత తగ్గిన పండుగలు ప్రతి పండుగ అనుభవంలోనికి ఆత్మీయ జీవితంలో మనం పోవాలి హైదరాబాద్ లో ఈ రోజు రోడ్ల మీద బోర్డ్స్ చూస్తున్నా నేను పండగ ఈ వారమంతా మేము పాటిస్తున్నాం రండి మీకందరికి ఆహ్వానం ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ పెద్ద దోస్ పండగ పాటిస్తారు మా ప్రాంతంలో పస్కా పండగ చర్చస్లలో ఆ బ్యానర్స్ పెట్టేసి పండగ చేసుకుంటున్నారు వాళ్ళు అదంతా మోసంతో కూడిన బోధ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళకి తెలియకుండా పాత నిబంధన విధానాలను బయట తీసుకొస్తున్నారు క్రైస్తవ సంఘం వచ్చి మనం చేయడానికి వీల్లేదు ఎందుకంటే మనందరి కొరకు ఆయన ఒకేసారి మరణించి ఆయనని పస్కా పశువు నువ్వు మళ్ళీ స్పెషల్ గా పండుగ చేసుకోవడానికి వీల్లేదు ఏ పండుగనే కదా ఫెస్టివల్ ఆఫ్ రంపెట్స్ కూడా మనం చేసుకోం అవి ఆత్మలో చేసుకుంటున్నాం అంతే ప్రథమ ఫలముల పండగ కూడా మనం చేసుకోం వాళ్ళు ఈరోజు చేస్తారు ఇవన్నీ కాగా ఏడు ఫెస్టివల్స్ కాగా ఇంకో రెండు మూడు ఫెస్టివల్స్ తెచ్చుకున్నారు బబులోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఫెస్టివల్ ఎస్ ఏ కాలం మీద రాజుల కాలంలో పూరిం ఫెస్టివల్ పూరిము ఫెస్టివల్ ఏందంటే దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు ఆ ఆ రాజు ఎవరు అహేశ్వరోజు రాజు కదా అహేష్ రాజు యొక్క ఆ శాసనం బలి అంతే యూదులను ప్రభువు మనం రక్షించడం అని కూరీము అనే పండుగ తెచ్చు పెట్టుకున్నారు అందులో దాని సుక్కోతు పండుగ అని ఇంకా రకరకాల పండుగలు తెచ్చుకున్నారు అన్ని పండుగలు వేదలే దేవుని దృష్టిలో కాబట్టి మనము అటువంటి పండుగలని ఆత్మలో ఆచరించుకుంటున్నాం ఆ ఆత్మలో అనుభూతి పొందుతున్నాం ఆ పండుగలు మన ప్రభుల్లో సంపూర్తి ఇంకా వాటిని వాపస్ తేవద్దు కానీ ఈశాల్ పది తిరిగి మందిరం కట్టుకొని పస్కా పండగ చేయాలని సిద్ధపడుతున్నారు ప్రపంచంలో ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి సిద్ధపడుతున్నారు ఆ చర్చి కట్టాలా ఎర్రని పయ్యని బలర్పించాలా దాని తర్వాత అరుదిన బలు అర్పించాలా అది మన ప్రభు మరణాన్ని మమ్ము చేయడం అంత మోసకరమైన బోధావల అర్థమవుతుందా వాళ్ళు మన ప్రభు మరణాన్ని అవమానపరుస్తున్నారు దానికి ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు చర్చసే ప్రపంచబద్దట చర్చెస్ సపోర్ట్ చేస్తుంది మీరు మందిరం కట్టుకోండి మేము పైసలు పంపిస్తాం ఎందుకంటే ఎవడు ధనవంతుడు క్రిస్టియనే కదా ప్రపంచమంతక ధనవంతుడు డబ్బు పంపిస్తారు సమృద్ధిగా కట్టుకోండి టెంపుల్ అని వాడికి తెలియకుండా మన ప్రభు మరణాన్ని అవమానపరుస్తున్నాడు ప్రభు బిడ్డాయ్య ఉంది ఇది భయంకరమైన కాలంలో మనముంటున్నాం అందుకే తీర్పు దేవుని ఎండి వద్ద కాలము వచ్చింది జడ్జిమెంట్ ఫస్ట్ చర్చికే ఎందుకు కదా సార్ నువ్వు దీన్ని ధృవీకరించినావు జీవాన్ని ధృవీకరించినా నువ్వు మరణంతో నిబంధన చేస్తున్నావు కాబట్టి ఆరవపుర దానికి సంబంధించి అంత రక్తపాతం ప్రపంచం అంత క్రైస్తవ జీవితము రక్తపాతం కాబోతుంది దాని కొరకు మనం దాన్ని మనం అంటే ఎంతో ఆసక్తిని చూస్తున్నాము కాదు దుఃఖంతో వేదనతో దాన్ని ఆపలేదు కానీ అందులోంచి కనీస మనుషులు బయటికి వస్తారు అన్న ప్రయాసంతో మనం ఇక్కడ ఉంటున్నాం ఈ సేవ దానికి సంబంధించిన అందుకే ఇప్పుడు ఇక్కడ మనం అందరికి నడిపిస్తాడు రకరకాల ప్రాతాలకు పోతా ఉంటాం ప్రేమతో వీటిని ప్రకటించండి వాళ్ళకి చూపించండి సత్యాలు సత్యం చాలా కష్టపడి కదా పవర్ఫుల్ వెపన్ అది ఈ లోకంలో న్యూక్లియర్ బాంబు కంటే చాలా పవర్ఫుల్ సత్యం భరించలేడు ఒకటి దాన్ని నువ్వు ఇన్ని సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు ర్యాప్చర్ బోధని నమ్మి ఈరోజు లేదు అంటే దాన్ని స్వీకరించగలవా అది ఒక న్యూక్లియర్ బాంబు నీ మీద పడ్డట్టే అన్ని రకాల బోధలు అక్కడనే ఉంటాయి ఇంతకన్నా నమ్ముకున్న బోధ లేదు అని నువ్వు రుజువుపరుస్తున్న ప్రేమతో చూపిస్తున్న వాక్యాన్ని వాడి మీద బాంబే లేదు వాడిని జాగ్రత్తగా వేయండి బాంబ్స్ అది వాపస్ నీ మీదకి రాకుండా చూసుకోండి అవి కాబట్టి మీరు పరిశీలిస్తున్న ప్రభువా నేను ఏ వాక్యం చెప్పాలి ఈరోజు నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చెప్తావు ప్రభు అని అడుగుతావు నువ్వు నువ్వు అడగాల నువ్వు చెప్తున్నంత వరకు కలువరి శిల్వ దగ్గరనే నిలబడిపోవాలా ఆయన కాళ చెప్తా నిలబడిపోవాలి నువ్వు వాక్యం చెప్తున్నంత వరకు ఇప్పుడు నేను ప్రభు కాళ్ళ దగ్గర నిలబడ్డాను ఆయన సిల దగ్గర నిలబడ్డాను లేకపోతే వాడు కొట్టుకోపోతుండే నువ్వు అక్కడ బయటికి రా సిల్వ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎత్తుకొని పోతుండే ఎందుకంటే వాళ్ళకి చాలా సునాయాసం తన బిడ్డలు కొట్టడం కానీ నిన్ను నన్ను వాడు ముట్టడం ఎందుకంటే మనం ముద్రించబడ్డ వాళ్ళం విమోచన దినం వరకు మనము సీల్ చేయబడ్డం వీఆర్ సీల్డ్ అంటూ దే ఆఫ్ రిడమ్షన్ అనేసి ధీమాక అర్థమవుతుందా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోస కూర్చుటక్కు వాడు సూచక క్రియ కానీ మనం మోసపోం ఎందుకంటే అందులోకి బయటకు వచ్చిన వాళ్ళం మళ్ళీ తిరిగి వాపసు పోం కుక్కలాగా తన వాతికి తిరిగినట్లు పందిలాగా తన బురదలకి తిరిగి పోయినట్టు మనం పోం ఒకసారి బయటకు వచ్చినాము మనం ప్రభు ఎక్కడ పోతే ఆయన టైపోతాం గొడపిల్ల ఎక్కడ పోతే వారు అతని వెంబడి వెళ్లి అన్న వాక్యాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాం ఈ రోజు నుంచి మన సేవ జీవితము ఆ రీతి ఉండాలి ఒక వాక్యం చూడండి దాదాపు మనం ఈ రోజు ముగించుకుంటాం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం ఆ ఒక గంటకు సంబంధించిన పోదా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు మనకు టైం లేదు వచ్చే వారము దీన్ని కంప్లీట్ చేసుకుంటాం ప్రకణ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం బబులు సంబంధించిన పోతే దానితో విభజనము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి భూరాజులు రెండుగా విభజింపబడ్డది ఇక్కడ మొదటి భూరాజులు ఈ బబులుతో సుఖానుభవాన్ని ఆశ్రయించిన భూరాజులు రెండవ రకపు భూరాజులు ప్రకటన విధంగా చూస్తున్నాం ప్రభు సన్నిధికి ప్రభు మందిరంలోనికి వెళ్తున్న వాళ్ళు రెండు రకాల భూరాజులు ఈ భూరాజులు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు కూడా దేవుని బిడ్డలే కానీ ఎట్లా తయారైనరు సుఖభోగంలో అనుభవించినారు భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతిలై దూరంలో నిలబడి దాని దహన ధూమమును చూసినప్పుడు దాని విషమే రొమ్ము కొట్టుకొనిచ్చు ఏడ్చుచ్చు అయ్యో అయ్యో బబులోను మహాపట్నమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చాను వన్ అవర్ మనం కొన్ని వారాల నుంచి తెలిసిన ఆ అవర్ గురించి వన్ అవర్ లో బబులోనికి తీర్పు వచ్చాను యాక్చువల్ గా బులోర్ లేదు కానీ ఇక్కడ వాక్యంలో ఉంది బబులోను కాబట్టి దాని ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుంటే ఈ లోకమంతా బబులు దాని నిలయమే కైసవ జీవితం మతపరమైన జీవితం రక్షింపబడ్డవారు అనుకుంటున్నారు కానీ లోకానికి అమ్ముడుపోయిన వారు దే హ్ సోల్డ్ దేర్ సోల్ ఒకడు సర్వస్వతి సంపాదించడం తన ఆత్మని కోరుకుంటే వానికి ఏం లాభం ఇదే వాక్యం కాబట్టి ఒక్క గడియలోనే దానికి ఏమొచ్చింది తీర్పు ఏందా తీర్పు అది మొత్తం కాల్చివేయబడబోతుంది బబులోను మొత్తం కాల్చివేయబడబోతుంది ఈ ప్రవచనము వెరవెరలంటే బబులో ఉండాలి కదా మన బబులోను దేశం లేదు ఇవ్వచ్చు ఇరాక్ నార్దర్న్ రీజన్ లో ఉండేట ఒకప్పుడు అది ఇప్పుడు లేదని కొంతమంది బైబుల్ ప్రొఫెసర్ టీచర్స్ చెప్తారు ఇరానే బబులోను ప్రజలంటారు అది నేను నమ్మను ఎందుకంటే బబులోను భూమి లోనికి వెళ్ళిపోయింది అని అది ఎందుకంటే సద్దాం హుసేన్ నెబుక ఒకసారి చెప్పుకున్నాను ఆయన చనిపోకముందు నేను నెబుక తీసిన నేను తిరిగి బబులోను కడతా మా పూర్వీకులు కట్టినట్లు మా ముత్తాత కట్నట్లు మేము తిరిగి కట్టుకుంటామని సర్దాంబుసే అనుకున్నాడు దాని తర్వాత చనిపో ఎవడు కట్టలేడు బబులోని ఎందుకంటే అది ఆల్రెడీ లోకంలో ఉంది పాతవి గతించిన సమస్తము క్రొత్తమైనవి మన ప్రభు మరణం ద్వారా అన్ని క్రొత్తగా అయిపోయినాయి నువ్వు చూడొద్దు బబులోని లేదు ఫిజికల్ లేయర్ లేదు అది స్పిరిచువల్ లేయర్ ఉంది అది ఎక్కడ ఉంది మీ మధ్యలో కాబట్టి ఒక్క గంటలో ఆ తీర్పు దేవుని ఇంటి యొక్క తీర్పు ఆరంభం ఆ ఒక్క గంటలో ఈ తీర్పు జరగబోతుంది కాబట్టి ఇంకా మనం ఇంక ఎక్కువ టైం లేదు మనం మనం డిసైడ్ చేసుకోవాలా ఏ రీతిగా మనం ఆయన కొరకు చేయబడ్డ జీవితాలను జీవించగలం మన మన సమస్యలను చూడ చూడద్దు మనం ఇంతకాలం నీ సమస్యలను చూసుకుంటున్నావు నా భవిష్యత్తు ఎట్లా నా కెరియర్ ఎట్లా నా ఉద్యోగం ఎట్లా నా స్టడీస్ ఎట్లా నా కుటుంబం ఎట్లా నాకు సిటీలో ఇల్లు లేదే ఇదే బాధలో ఉన్నావు అవి ఆలోచించి ఎందుకంటే మత్స్వర్త ఎర్నా చెప్పిడు ఆ కళ ఎట్లుంటుందని ఎవడు వాళ్ళ ఇంటిలోకి వాపస్ పోవద్దు పొలంలో ఉన్నవాడు ఇంటికి తిరిగిపోవద్దు మీ దీదు ఉన్నవాడు ఇదికి దిగి రావద్దు అన్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు ఎక్కడో అక్కడి నుంచే ముందుకు వెళ్ళిపోవు వెనకలికి పోకండి లోతు భార్య గురించి కదా ఆమె వెనకాలని చూసి ఏం జరిగిందని మన ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్నాడు తిరగకండి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి ముందుకు వెళ్ళిపో నాకు ఈ విషయం బాగా అర్థమైంది ఎంత శ్రమ ఉన్నా గాని నేను మటుకు శరీరంలో ఎంత బాధ ఉన్నా సిక్నెస్ ఉన్నా పెయిన్ ఉన్నా సమకు వెళ్ళిపోతా ఉంటా అలర్జీస్ వస్తా ఉంటాయి చాలా అలర్జీస్ వస్తా ఉంటాయి నాకు ఎందుకంటే ఎక్కువసేపు నేను నేను నిద్రపోను చాలా తక్కువ నిద్రపోతాయి నా బాడీ అంత అలర్జీ కలుగుతా ఉంటాయి నేను ఇంకా సేవకి ఎట్లా పోవాలా ఇంత ఇరిటేషన్ తోని అని అనుకుంటా కానీ నేను నాకు తెలిసి సీక్రెట్ ధైర్యం చేసి వెళ్ళిపోతా ఎక్కడ ఎంత దూరమైనా వెళ్ళిపోతా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిపోతా ఆ ఎప్పుడు నా బాడీని విడిచిపెట్టినందుకు నాకు తెలియదు ఆ జనం ఎప్పుడు నన్ను నాకు తెలియదు ఆయన సేవలో అట్లుంటుంది మిస్ట్రీస్ థీమ్స్ అద్భుతాలు ఆ టైంలో నేను అక్కడ సేవ చేసినప్పుడు అక్కడ ఎంతమందికి విడలగలుగుతుంది అది నా ఎక్స్పీరియన్స్ నీకు అర్థమవుతుంది అని చెప్పే విషయం కాబట్టి అటువంటి అనుభూతులకి మనం అందరం పోవాలా ఆయన పని చేసినప్పుడు నీ పని అని నేను వాక్యాన్ని ముగిస్తున్నా నాకు చాలా కష్టం ఉంది బ్రదర్ నాకు చాలా సమస్య ఉంది బ్రదర్ అని చెప్పి ప్రార్థన చేయండి కానీ ఆయన కష్టం కూడా అర్థం చేసుకుంటున్నారా ఆయన కష్టం ఏం చెప్పండి నశించిపోతున్న వాళ్ళే కదా ఆయన బాధ నశించిపోతున్న వాళ్ళ గురించి తప్పిపోయిన గొర్రె గురించే కదా పరిగెత్తిండి కాబట్టి ఆయన బాధ అక్కడ ఉంది మనం కూడా ఆయన బాధలో పాల్ పొద్దినమనుకో రచించిపోతున్న వాళ్ళ తింటే పరిగెత్తిన నాకు రెండు గుంపులునే అంటాడు ప్రభు ఒక గుంపు బయట ఉంది అంటాడు గుంపు లోపల ఉందంటాడు రెండు తప్పిపోయిన అంటాడు ఒక గుంపు బయట ఉంది అంటాడు యోహన్సు వార్తలో నాకు వేరొక గుంపు కలదు ఆ గుంపు ఈ గుంపు రెండు గుంపులు కలిస్తే ఒక గుంపు అయితే కాపలు ఎక్కడ అవుతాడు కాబట్టి తప్పిపోయింది బయట ఉంది లోపల ఇంబోతుంది తప్పిపోయి తప్పిపోయిన కుమారుడు ఉపమానం కదా ఒకడు బయటికి పోయి తప్పిపోయాడు ఒకడు లోపల నుండి మొత్తం తప్పిపోయింది పలుగు ఉపమానాలన్నీ తప్పిపోయిన పలువ రాజ గురించి మాట్లాడుతున్నాడు ప్రభు మనం చూపించిన అందుకే అది దానికి ఒక గడిలో తీర్పు వస్తుంది అది స్టార్ట్ అయిపోయింది అది మన ప్రభు చూపిస్తుంది ప్రపంచమంతటా ఇంకా ఈ ఎలక్షన్స్ అంతా ఎట్లా నాకు తెలియదు నాకు ఇంకా ఏమైనా రివీల్ కాలేదు ఎట్లా ఉంటాయో ఇప్పుడు భయపడతలేదు అర్థమవుతుందా ఎందుకంటే రాజా నిలకట్టేవాడు ఆయననే పడద్రోయేవాడు ఆయన్నే ఆయన తెలుసు ఎవడు రాజు ఉండాలా ఉండొద్దు ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు నేను దాని గురించి వ్యతిరేకంగా ప్రార్థన చెయ్యం ప్రభావా నీ చిత్తమే సిద్ధించుడుగా అని ప్రార్థన చేస్తా ప్రభావా నువ్వు ఎవరు ఎన్నుకున్నా నీ బిడ్డల్ని కాపాడతావని నాకు తెలుసు నువ్వు ఎవరిని రాజుగా పెట్టినా నీ బిడ్డల కొరకు నువ్వు వాళ్ళని ఎన్నుకుంటావని నాకు తెలుసు అక్కడక్కడ జరుగుతావు ఎందుకు జరుగుతాయి నీకు తెలుసు అవన్నీ విషయాలు కానీ మనం అట్టు ఆ ఒక్క గడియ గురించి ప్రయాసపడుతున్నాం అందుకే మనకి ఎంతకాలం తిందంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ క్రితము కొన్ని సిరీస్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి సేట్ అండ్ నోస్ హి హాస్ షార్ట్ టైం వాక్యం శాతానికి తెలుసు వాడికి కొద్దిగానే సమయం కలగదు కాబట్టి వాడు బిజులు బిచ్చి పనిచేస్తుంది తొమ్మిది గంటల వాటం ఉంది వాడు గుర్తుపట్టిండు వన్ అవర్ గురించి షార్ట్ టైం ఉంది కానీ ఫ్రిస్ గుర్తుపడుతుంట్రా వన్ అవర్ ఉందని వన్ అవర్ అంటే లిటరల్ వన్ అవర్ కాదు వెరీ షార్ట్ స్పేస్ వెరీ షార్ట్ టైం అని గుర్తుపడితే నువ్వు కూడా ఉంటావు టేబుల్ సేవకు అది మనం గుర్తించాలి కాబట్టి ఈరోజు తీర్మానించుకోండి సమస్య గురించి నువ్వు ఏమి చింతించవు నీ చింతవత్ ఆయన మీద పడేసి నువ్వు ముందుకు వెళ్ళిపో ఆయన సమస్య చూడు ఆయన నీ సమస్యని తీర్ నీకు ఎటువంటి కష్టం ఉన్నా ఆయన సమర్థుడు దాన్ని తీర్చే సమర్థుడు తారుమారు చేసేవాడు ఆయన ఆయన తలుచుకుంటే కొన్ని ప్రార్థనలకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ దాకా జవాబు లేదు నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి నేను చేసిన ఎవరే చేస్తున్నా అయినా కానీ లేదు బట్ నాకు తెలిసే ఒక రోజు వస్తుంది కానీ విడిచిపెట్టాం మనం ప్రార్థన చేస్తాం నీ సమస్య ఆయనకు గొప్ప చెప్పేసి అది నీ సమస్య ప్రభా నా సమస్య కాదు నా సమస్య నీ సమస్య ఇప్పుడు నేను సమస్య గురించి పరిగెత్తున్నాను ప్రభావ అని తీర్మానించుకో రోజు నుంచి ఆయన సేవ ముందుకు పో సునాయాసంగా నీ సమస్యలు తీరిపోతాయి నా అనుభవం నేను చెప్తున్నాను ఇంపాసిబిలిటీస్ నా జీవితంలో పాసిబుల్ అయినది నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు ఆయన కానీ పాసిబుల్ అయినది ఎక్కడ పోయినా రీజన్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అర్థమవుతుంది నేను దాని గురించి విరడిగా కూడా గొప్పగా నేనేమో దాని గురించి ఆశపడు చెప్తాను నేను చెప్పాల్సినది ఒకటి ఏంటంటే నువ్వు ఆయన పని చెయ్యి ఆయన నీ పని చేస్తాను ఆయన పని చేయకుండా ఆయన నుంచి ఆశించడతావు నేను అదే చెప్తున్నా క్రైస్తవులకు నువ్వు ఆయన పని చేయకుండా ఆయన నుంచి ఎక్కువ ఆశిస్తావు అంటావు లా లా మన ప్రార్థన ఎవరన్నాడు ముజైతే ము నాకు ఈ నాకు ఈ నాకు ఇది కావాలి ప్రార్థన నాకు ఇదిగో ప్రభు ఇదిగో ప్రభావా అన్న ప్రార్థన కూడా చేస్తుంటారు ఇది తీసుకో ప్రభావా నా జీవితం తీసుకో ప్రభావ నన్ను ఎట్లా నడిపించి ప్రభావ నా ఎక్కడ నడిపించు ప్రార్థన చేస్తుంటారు అట్లా ఎవరు చేస్తలేరు మనం చేస్తాం అట్లా నన్ను పంపించే ప్రభావ ఇక్కడ పంపటే ఎందుకంటే మనకు ఒకటే మనకు కూడా ఒకటే షార్ట్ స్పేస్ సైతాను ఎట్లా గుర్తించే వాళ్ళకి తక్కువే సమయం ఉంది కొద్దిగానే సమయం ఉంది అని మన ప్రభువు పగణ్లో ఎదిగోనే త్వరగా వచ్చినాను ఎందుకు కొద్దిగానే సమయం ఉంది కానీ నువ్వు గుర్తించాలా నీకు కొద్దిగానే సమయం ఉంది లోకము కాబట్టి అదే తీర్మానంలో మనము ఆయన సమర్పించుకుందాం తిరిగి నూతనంగా మన జీవితాల్లో ఆయన సమర్పించుకుందాం ఆయన నేను నూతనంగా అభిషేకిస్తాడు స్పెషల్ సీలింగ్ అని సీలింగ్ ఆఫ్ ద సెయిన్స్ అన్న వాక్యం సమస్య ధ్యానించాడు ఇక్కడ సీలింగ్ ఆఫ్ ద సెయిన్స్ అది సీల్ ఫినిషింగ్ అవుతుంది ఇప్పుడు అందుకే మీరు ఇక్కడికి అట్రాక్ట్ కాబోతున్నారు ఈ బోధలే మీరు సీల్ చేయబడుతున్నారు ఆ సెయిన్స్ అంత సీలింగ్ అయినాక ఆ వన్ అవర్ స్టార్ట్ అవుతుంది ఆ వన్ అవర్ జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సీలింగ్ టైం మనం అందరం సీల్ చేయబడుతున్నాం ఈ బోధలకు వచ్చినామంటే నువ్వు సీల్ అవుతున్నావు అన్నట్టు మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి ఈ వాక్యాన్ని సీలింగ్ టైం అది మనం చూసినాం కూడా ఎక్కడ చూసినాం ప్రాగణ గ్రంథం ఏడవ అధ్యాయనా ఏడాధ చూసినా సీలింగ్ ఆఫ్ ద సైడ్స్ ఈ లోకా శ్రమ రాకముందు తీర్పు రాకముందు తన బిడ్డనని సీల్ చేసుకుంటాడు దేవుడు దూతలను పంపించి సీల్ చేసుకుంటాడు మనం సీలింగ్ చేయబడుతున్నాం నేనంతా సీల్ చేయబడి నేను మీరు విశ్వసిస్తారా నేను సీల్ చేయబడుతున్నాను అందులో త్వరలో మన సేవలో సీల్ చేయబడతారు ఆ సీలింగ్ ఎండ్ కాగానే అప్పుడు రిలీజ్ చేస్తారు ఈ దూతలు మరణకాండ ఈ లోకం వీధి తన బిడ్డలు అందరు సీల్ అయిపోయినా కంటే సంపూర్ణంగా సత్యంలోకి వచ్చిన వాళ్ళు నిండు మనసుతో ఆయన ప్రేమించే వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేసే ఆయన సీల్ చేసుకుంటాడు సీల్ చేయబడ్డాక ఈ లోకంలోనికి తీర్పు స్టార్ట్ అవుతుంది అదే వన్ అవర్ ఆ ఒక్క గంట బబులోను శాశ్వతంగా అది కూలిపోబోతుంది ఆ మహా బబులోను పట్టణం దాన్ని చూసి అందరు ఇది ఎంత ధనికంగా ఉండే ఒకప్పుడు దీనికి ఇంత దుస్థితి పట్టిందని అంతా ఏడుస్తూ ఉంటారు కాబట్టి మనకు దుఃఖం ఉంటుంది కదా ఎంతగా చెప్పిన వాళ్ళు లోపలలోకి పోయాడే బాగా ఉంటుంది మనం కూడా మనం సంతోషిస్తాం బబులు కూలుతా మనకు దుఃఖం ఉంటుంది నువ్వు పర్లోకం పోయాక సంతోషం విషయంలో నువ్వు సువార్త పని చేయకపోవడం వలన వాళ్ళందరూ కూలిపోయినది నువ్వు పోతావు పర్లోకానికి కానీ దుఃఖం ఉంటుంది కాబట్టి అటువంటి దుఃఖం నీకు ఉండద్దంటే నువ్వు పోయి వాళ్ళ సువార్త చెప్పిరొచ్చు వాళ్ళకి ఇవన్నీ విషయాలు చూపించాయి ఎక్కడ లోపల ఉన్న వారిని చూపించాలా బయట ఉన్న వారికి చూపించాలి రెండు బాధ్యతలు నీకు లోపల ఉన్న వారికి చూపించాలా బయట ఉన్న వారికి సువార్త ప్రకటించాలా ప్రేమతో ప్రభు నీకు ఆ మార్గం బయటపరుస్తాడు ప్రభువే నీకు ఆ యొక్క జ్ఞానం రీతిగా ప్రకటించాలా ప్రభు నాకు భయమే నాకు సిక్కి నాకు జ్ఞానం లేదే ఏమీ అవసరం లేదు రక్షణ అనుభవం ఉండాలా ఆయన పరిశుధాత్మ అభిషేకం ఉండాలా ఆయన నడిపిస్తాడు కాబట్టి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక మీదట ముందుకు పోండి ఆయన నీ పని చేస్తాడు ఒకవేళ నీ పనులు ఆలస్యం అవుతున్నాయంటే ఆయనకు నీ మీద కోపం ఉందేమో నువ్వు ఆయన పని చేస్తలేవు కాబట్టి అది ఆయన ప్రేమ కోపం అనేది ప్రేమకు సంబంధించి నువ్వు పని చేస్తలేవు కానీ నా నుంచి తండ్రి కోపం ఉంటుంది కానీ ప్రేమ చూపిస్తుంది ఇప్పుడన్నా చెయ్యండి అన్న ప్రేమని ఆయన వ్యక్తపరుస్తుంది మనం అదే ప్రేమలో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ముందుకు పోదాం విలోచించి చింతచక నీ జీవితంలో ఏమవుతుంది ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంది కీర్తనల గ్రంథం నలభైవతిళ్ళు మనం ధ్యానించడం దాన్ని నా భవిష్యత్తు ఆయన చేతిలో సురక్షితంగా ఉంది ఎన్నో ఉన్నతమైన తలంపులు గలవాడు అవి లేఖకు మించినవి అటు దావి దొరచ్చు కాబట్టి నా భవిష్యత్తు ఎంతో బ్రైట్ గా ఉంది నేను చూడగలుగుతున్నాను నా హృదయంలో నేను ఎప్పుడు అనుమానించాను ఎటువంటి విషయంలో నేను భయపడను అటువంటి తీర్మానంలో మనం కొద్దిసేపు ప్రార్థనలో సమయానికి అందుతాను పరసోదేవామికు పొందాలని ఆయన ఆ ఒక గడియ గురించి నేను ధ్యానిస్తున్నాను కొన్ని వారాల నుంచి ఆ ఒక్క గడియలో ప్రభావ తీర్పు బాబులోని మీదకి వచ్చింది అయినా బబులోను ఎక్కడ ఉందనుకుంటారు మనుషులు కానీ అది మా మధ్యలో ఉందని ఎవరు చూడలేకపోతారు అది గలిబిలి బా బబులోను బాబేలు అనే పదం నుంచి వచ్చింది బాబేలు అంటే గలిబిలి కన్ఫ్యూజన్ ఈరోజు బబులోను అంత కన్ఫ్యూజన్తోంది బోధ అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్డ్ బోధ మనుషుల కల్పనా కథలు కన్ఫ్యూజన్ భూతంలో బోధ కన్ఫ్యూజన్ దయ్యంలో బోధ కన్ఫ్యూజన్ అబద్ధ బోధ అబద్ధ ప్రవచనాలు కన్ఫ్యూజన్ అబద్ధ దర్శనాలు అబద్ధ కళలు అంత కన్ఫ్యూజన్ నికోలైతుల బోధ మరీ కన్ఫ్యూజన్ ప్రభావ ఈరోజు మతపరమైన జీవితం అంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది ప్రభు అయోమయ స్థితిలో ఉంది ఎక్కడ పోతుందో తెలియదు మీరు వచ్చిన రోజు ప్రభావ నినామ ప్రవచించలేదా నినామన్న రోగులు సస్థపరచలేదా నినామున్న దయ్యం నిలవటలేదా మీరు ఎవరో నాకు తెలియదు అని మీరు అంటున్నారు ప్రభు కానీ వాళ్ళ నమ్మకమైన మంచి దాసునా అన్న బిరుదు మీరు మా కొరకు సిరపర్సన్ మేము విశ్వసిస్తాను ఈరోజు తలాంతులని డబుల్ మెజర్ లో మేము మీ సేవలో వాడాలా సంఘ క్షేమం కొరకు వాడాలా మీ యొక్క సంతోషంలో మేము పాల్పొందాలా అటువంటి ఆసక్తి మాకు అనుగ్రహించండి ఈరోజు ఒక గంటనే షార్ట్ టైం ప్రభుత్వం సైతాన్ని కూడా గ్రహించిడు వాడికి కొద్దిగానే సమయం ఉంది ఇంకా వాడు శాశ్వతంగా నరకంలో పడవేయబడబోతుడు వాడికి కొద్దిగానే సమయం ఉంది అందుకే వాడు మీ బిడ్డల్ని చిత్రవద్ద చేస్తున్నాడు ప్రభావ వాడు పోడు పోయవాన్ని పోనీయాడు కానీ మేం మట్టుకు ప్రభావ అనేకులని మీ చింతకు తీసుకొస్తాం తీర్మానించుకుంటుంది క్షుద్ది మా పన్ను మీకు అప్పచెప్పేసిన మా చింత యావత్ మీ మీద మోపుతున్నాం మాకు విశ్రాంతిని దేండి సమాధానం దయించండి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచండి దూతల ఖాతాలు దయచేసి మార్గం సరళం చేయండి ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రతి చీకటి దురాత్మ అందకారం మంత్రశక్తిని ఏ పాత్ర బంధించండి ప్రభావ ఈ రాకరి వరకు మమ్మల్ని అంతా సిద్ధపరచుకోవాలి మీరే బహిమనందమని తాను ఇలాసు పరిషత్ నమం ప్రార్థించాను తండ్రి